రికార్దరి ఎవరి దగ్గరుంది సోహం భగవ మంత్రవివాస్ నాత్మవిత్ శ్రుతం భగవద్ృషేభ్య రతు శోక ఆత్మవిత్ సోహం భగవ శోచామీ కమ్మా భగవాన్ శోకస్ పారం పారయత్తి సంహోవాచి నామీవై తాలా ప్రధానమైన మంత్రం అనేకములైన విశేషాలు ఈ ఉన్నాయి ఒకటి మంత్రవిత్ వేరు ఆత్మవిత్ వేరు మంత్రవిదే వాస్మి నాత్మవిత్ మంత్రాలన్నీ వచ్చేయే గానీ ఆత్మస్వరూపం తెలియలేదు మంత్రాలన్నీ వచ్చేయంటే కేవలం వల్లించడమే కాదు అర్థంతో సహానే ఎందుకంటే మంత్రము వల్లించడమే తెలుసు కానీ అర్థం తెలియదు అనే పరిస్థితి ఈనాటి కాలంలో మనకు కనపడుతుంది ఆ పరిస్థితి శంకరుల కాలంలో వైదిక కాలంలో లేదు అది తరువాతి కాలంలో వచ్చినటువంటి ఒక డిజనరేషన్ ఒక లోటు కాబట్టి ఇక్కడ భాష్యానికి అర్థం చెప్పేప్పుడు మంత్రవి అంటే అర్థంతో సహానే మంత్రాలు తెలుసు అయినా ఆత్మస్వరూపం తెలియలేదు చాలా మంది శాస్త్రాన్ని అధ్యయనం చేస్తారు మంత్రాలని అన్నింటినీ వదిలిస్తారు వాటి అర్థాన్ని తెలుసుకుంటారు ప్రసంగాలు చేస్తారు ఇన్ని చేస్తారు తప్పిస్తే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటం విషయంలో శ్రద్ధ వహించరు దాంతో మంత్రవిత్ అనే లెవెల్లో మిగిలిపోతారు ఆత్మవిత్ ఆత్మస్వరూపం యొక్క అవగాహన సుపరామ ఉండదు ఎప్పుడైతే ఆ స్థితి ఉంటుందో మంత్రవేత్తకి అనేక ప్రయోజనాలు సిద్ధిస్తాయి సందేహం లేదు కానీ ఆ సిద్ధించి ప్రయోజనాలన్నీ సంసారమునకు అంతర్గతమై ఉంటాయి సంసారం లోపలి ప్రయోజనాలే సిద్ధిస్తాయి సంసారానికి అతీతంగా ఉండే ఆత్మస్వరూపము తెలియదు ఎప్పుడైతే వాడు ఆత్మస్వరూపం తెలియని వాడుగా మిగిలిపోతాడో ఎంతటి విద్వాంసుడైనా అది వాడు ఆ వ్యక్తి ఎంతటి మహాపండితుడైనా ఎన్ని యజ్ఞ యాగాది క్రతువులను చేసినా ఎన్ని పుణ్యాలు చేసినా అంతటి వాడు కూడా ఆత్మస్వరూపం తెలియట మిగిలి ఉన్నంతకాలము ఒక వెలి లోటు భయము ఇవన్నీ ఉండి తీసుకు అవి పోవు ఇంకా ఏదో మనలో ఏదో లేదు ఏదో లోటుంది అనే ఫీలింగ్ చాలా దృఢంగా మిగిలిపోతుంది అలాగే భయం కూడా మిగిలిపోతుంది దాంతో శోకము అన్నది సో నేను శోహం భగవత్ శోచాన్ని మంత్రవ్యక్తుని అయ్యుండి కూడా నేను శోకిస్తూనే ఉన్నాను ఏదో ఒక శోకము ఏదో ఒక వేదిక అలాగ పట్టుకుని పీడిస్తూనే ఉన్నది ఆ కృతార్థుడనైనాను అనే భావన అది నాకు రాలేదు మీ పెద్దల వల్ల విన్నాను ఎవడైతే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడో వాడు మాత్రమే కృతార్థుడవుతాడు అని విన్నాను అని ఆయన అన్నాడు అంటే అప్పుడు సనత్కుమారుడు ఏమన్నాడు అంటే యద్వైకించే ఏత అధ్యగేష్ట నామైవైత నువ్వు వల్లించిన ఈ శాస్త్రాలన్నీ ఇంటి అన్ని రకాల శాస్త్రాలు ఉన్నాయి దాంట్లో రిలీజియస్ ఉన్నాయి స్పిరిచువల్ ఏంటి సెక్యులర్ నిధి శాస్త్రం అని అని ఇలాంటివి చాలా ఉన్నాయి సో ఇటువంటి సమాచారం జనం పోగేస్తూ ఆ సమాచారం వల్ల ఉపయోగం ఉంటుంది లౌకికమైన ప్రయోజనం ఉంటుంది తప్పిస్తే ఆ ఆత్మస్వరూపము దగ్గరకు వచ్చేప్పటికీ ఈ సమాచారం ఎంతవరకు ఉపయోగిస్తున్నది సందేహమే సనత్ కుమారుడు ఏమంటున్నాడంటే నీవు అధ్యయనం చేసిందంతా కేవలము నామ మాత్రమే నామైవై ఆ ప్రసంగంలో మనం ఉన్నాం ఇప్పుడు అక్కడ పూర్వపక్షం ఏంటంటే నన్ను ఆత్మాపి మంత్రై ప్రకాశ్యతేవ ఇది కథం మంత్రవిఛేత్ నాత్మవితే అని ఆ అని ఆ పూర్వపక్షం ఇప్పుడు ఆత్మస్వరూపాన్ని చెప్పి కూడా మంత్రాలే కదా ఇప్పుడు సత్యం జ్ఞానం బ్రహ్మ ఇలా తస్మాత్వా తస్మాదాత్మన ఆకాశ సంభూత ఇత్యాది వాక్యాలన్నీ మంత్రాలే కదా మరి కాబట్టి మంత్రాలు తెలిస్తే కర్మ తెలిసినట్టు ఉపాసన భాగం తెలిసినట్టు జ్ఞానం కూడా తెలిసినట్టు అవుతుంది కదా మంత్రాల్లో కాకుండా ఆత్మ వేరే ఇంకెక్కడ ఉంటుంది కాబట్టి మంత్రవితే కానీ ఆత్మవిత కాదు అని అలాగా ఈ ఆత్మనేదేదో మంత్రాలతో సంబంధం అలా అంటున్నారు అని కోరపట్ సో నా అభిధాన అభిధేయ భేదస్య వికారత్వాత చూడండి మంత్రాలు తెలిస్తే వాస్తవంలో ఏమీ తెలిసినట్లు కాదు ఏదో కొంత తెలిసినట్లయినా వాస్తవంలో ఏమీ తెలిసినట్లు కాదు తెలియట ఇప్పుడు ధనం సంపాదించాడనుకోండి ధనం సంపాదిస్తే ఇవ్వకొన్ని ప్రయోజనాలు ఉన్నమాట యథార్థమే కానీ వాస్తవంలో ఏమీ సంపాదించినట్లు కాదు అని ఎందుకంటే ధనాన్ని పోగేసేదే కానీ మనస్సులో ప్రశాంతంగా ఉండడం ఎలాగో తెలుసుకోలేదు పైగా మనస్సుకి ప్రశాంతంగా ఉండే ఛాన్స్ పోగొట్టుంది దానివల్ల ఇక్కడికి ఏమి సంపాదించినట్టు నిజానికి ఏమీ సంపాదించలేదని చెప్పారు ఒకప్పుడు అవసరమైన దానికంటే అధిక ధనం ఉన్నట్లయితే మనిషికి అది హానిని కూడా చేసుకోండి నేను ఈ మధ్యాహ్నాన్ని చూశాను ఒక అతనికి అంటే యూఎస్లో లాటరీలు వస్తూ ఉంటాయి బాగా ఎక్కువ ధనం లాటరీ లాటరీ అంటే ఏదో లక్ష రూపాయల లాటరీ అనేవాళ్ళు మర్చిందిప్పుడు ఈ రోజుల్లో లక్ష రూపాయల లాటరీ కూడా కాదు కోటి కూడా కాదు అక్కడ ఏదో ఫార్టీ మిలియన్ లాటరీ ఫార్టీ మిలియన్స్ డాలర్ ఫార్టీ మిలియన్ డాలర్స్ లాటరీ వచ్చింది అతని స్టోరీ ఆ కుటుంబానికి యొక్క స్టోరీ అంతా కూడా న్యూయార్క్ టైమ్స్లో ఎలాబరేట్ అకౌంట్ కింద రాశారు విత్ ఇన్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ కాదు సిక్స్ మంత్స్ లోపల అంతకుముందు అతని కుటుంబం హ్యాపీ ఫ్యామిలీ హార్డ్ వర్కింగ్ అండ్ హ్యాపీ ఫ్యామిలీ హీ వాజ్ ఏ కార్ మెకానిక్ కార్స్ కార్స్ కార్ మెకానిక్గా ఎప్పుడూ లోటు ఉండదు ఏదో ఒక నాలుగు కార్లు చేస్తే సరిపడుతుంది రోజు హాయిగా గడిచిపోతూ ఉంటుంది మంచి శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది అతనికి ఎప్పుడైతే నలభై కోట్ నలభై ఐదు మిలియన్ డాలర్స్ లాటరీ వచ్చిందో అతను అతని భార్య కూడా అతను ఆల్కహాల్ అడిక్ట్ అయ్యి డ్రగ్ ఎడిక్ట్ అయ్యి ఆ కారణంగా చచ్చిపోయాడు తను మంత్స్ లోపల అతని భార్య ఆల్కహాలిక్ అయిపోయి చచ్చిపోయింది వీళ్ళిద్దరూ చచ్చిపోయే ముందు ఆ మనవరాలు ఒక ముందు ఈ డబ్బు సంపాదించడం డబ్బులు పొంగ ఇష్యూస్ లో ఇమోషనల్ డిస్ట్రెస్ వచ్చి మనవరాలు ఆత్మహత్య చేసుకుంది ఇది లాటరీ వచ్చి జరిగిన ఘనగార్యం తీరా వాళ్ళిద్దరూ ఓ పెద్ద ఇల్లు అంతకుముందు ఉన్న ఇల్లు కంటే పెద్ద ఇల్లు అంతకుముందు ఒక కారు ఉంటే ఇప్పుడు నాలుగైదు కార్లు ఇలా ఉందన్నమాట కాబట్టి ఒకప్పుడు ధనాన్ని సంపాదిస్తే ఏమీ సంపాదించినట్లు కాదు నిజానికి ఆ అంతరంగాన్ని శుద్ధంగా పెట్టుకోవడం ఏమీ సంపాదించినట్లే కాదు అదేవిధంగా మంత్రములను అన్నిటినీ తెలిసినా కూడా వాస్తవంలో ఏమీ తెలిసినట్లే కాదు నిజానికి తెలియడం అంటే తెలియడము అంటే ఇక్కడ ఆత్మస్వరూపం గురించి కదా మనం మాట్లాడుతూ ఉంటాం ఈ ప్రకరణంలో తెలియడము అంటే ఏది నేను తెలుసుకున్నానో అది నేనై ఉండగా అని ఇప్పుడు ధనాన్ని సంపాదించే ఉపాయం తెలియడం వేరు మనస్సు శాంతికి ఉపాయం తెలియడం వేరు ధనాన్ని సంపాదించే ఉపాయం తెలిసిందనుకోండి తెలిసేలా ఇన్ఫర్మేషన్ అలా ఉంటుంది ఈమె ఇంప్లిమెంట్ ఏంటి ఈమె ప్రాక్టీస్ ఏంటి కానీ మనశ్శాంతి ఎలా ఉండాలో తెలిసింది అంటే ఏమిటి తెలిసినట్టు మనశ్శాంతి ఉంటేనే మనశాంతి గురించి తెలిసినట్టు ఆత్మస్వరూపం దగ్గరకు వచ్చేపటికి అనాత్మ దగ్గర ఉన్న పరిస్థితి లాగా ఉండదు అనాత్మ దగ్గర తెలిసి కూడా మీకేదో సంబంధం లేకుండా ఉండొచ్చు ఇప్పుడు ఏదో యాక్చువల్ ఏదో ఒక న్యూస్ ఐటెం మీకు తెలిసింది తెలిసి ఇప్పుడు ఏమీ కాలేదు ఆ న్యూస్ ఐటమ్ న్యూస్ ఐటెం లాగా ఉంది మీరు మీలాగా ఉండాలి అలాగ తెలియటం అది తెలియటం అలాంటి తెలియడం కాదు ఆత్మస్వరూపం దగ్గరికి వచ్చేప్పటికి ఆ రకం తెలియడం అసలు ఏమీ తెలిసినట్లేదు అతను ఇక్కడికి వచ్చేప్పటికి ఆత్మ పూర్ణము అని తెలిసింది అంటే పూర్ణ స్థితిలో ఉంగుటయే తెలిసినట్టు కాబట్టి ఇక్కడ తెలియడం అనగా ఉంగుట అది ఏది తెలుసుకున్నామో అది ఏ ఉంగుట ఇది తెలియడం అంటే కాబట్టి అది తెలియలేదు ఇతనికి మంత్రమిత్తే అయ్యాడు కాని ఆత్మవితి కాలేదు అంటే అభిప్రాయం సరే ఈ పూర్వపక్షం చూస్తున్నాము దానికి సమాధానం ఏం చెప్తున్నారంటే అభిధాన అభిధేయ భేదస్య వికారత్వా వికార ఆత్మా ఇష్యతే ఇప్పుడు అభిధానము అంటే నామము లేక శబ్దము లేక పదము కానీ వచనము అని కూడా అలక్ష్యం ఈ నామము ఎప్పుడు కూడా ఒక రూపాన్ని నిర్దేశిస్తూ సో దాన్ని అభిధేయము అని అంటారు ఇప్పుడు ఘటము అంటే ఘకారాకారకార విసర్గలు ఘట అదే అభిధానము అదే అభిధానము ఓకే అది ఏమిటో ఒక వస్తువు మీకు తెలుసు కదా అదేమిటో ఇప్పుడు నేను పైకి తీసుకున్నది మీకు తెలుసు కదా అది అభిధేయం ఇప్పుడు ఈ అభిధాన అభిధేయములు అనేకముగా ఉంటాయి అభిధానం మారుతూ ఉంటే అభిధేయం మారుపోతూ ఉంటుంది అభిధాన అభిధేయ భేదము అది అది భేదముంటుంది దాంట్లో ఒకే ఒక అభిధాన అభిధేయముల జంట అని చెప్పడానికి వెళ్ళే అనంతాలుగా ఉంటాయి అభిధేయములు కూడా అనంతాలుగా ఉంటాయి కాబట్టి భేదము అంటే నానాత్మము అనర్థం మీకు జగత్ అంటే అర్థమేమిటి కేవలము అభిధాన అభిధేయముల అనేకత్వమునకే జగత్వానికి సో అటువంటి ఆ అభిధాన అభిధేయ నానాత్వం ఏదైతే కలదో ఇది అది వాస్తవంగా ఉన్నటువంటి సత్య వస్తువు అని మీరు అనుకోకూడదు అభిధాన అభిధేయ భేదం కూడా వికారమే వికారము అంటే అర్థమేంటి సత్యవస్తువు నుండి ఒక కాలంలో పుట్టి కొంతకాలం మనుగడను సాగించి మళ్లీ ఆ సత్య వస్తువులో విలీనమైపోయినప్పుడు ఆ పుట్టి మళ్లీ విలీనమయ్యే దానిని వికారము అని అంటారు ఇప్పుడు వికారము వికారం కాదు నెక్లెస్ వికారం ఆ దృష్టాంతంలో సో అంచేతనే నెక్లెస్ మరొకటి మరొకటి ఆభరణాలైతే అనేక నామధేయాలు ఉంటాయి సో ఒక్కొక్క నామధేయ నామానికి ఒక్కొక్క రూపము జంట ఉంటుంది ఆ కాబట్టి ఈ ఆభరణ ప్రపంచంలో ఉండే నామరూప నానాత్మంతా కూడా వికారము అది వికారం కాదు ఈ ఆభరణ ప్రపంచమున యొక్క ఆత్మ ఏమిటి బంగారం ఉందనుకోండి ఆ బంగారం అది వికారం కాదు అది వికారం అనబడదు ఆ దృష్టాంతానికి సంబంధించినంతటికీ అది వికారం కాదు వికారం వికారము అంటే ఏమిటి పుట్టి కొంతకాలం ఉండి మళ్ళీ గిట్టేటువంటి దాన్ని వికారము అంటే ఒక రూపము లేక ఒక ఆకారము దాన్ని వికారము అంటారు బంగారము అలాగా ఒక విశిష్టమైన రూపము ఆకారము ఉన్నది కాదటి మన ఎందు సకలములైన ఆకారములను ప్రకటింపజేస్తూ తాను అన్ని ఆకారములకు అతీతంగా ఉండేటువంటిది బంగారం సో ఆత్మ కాబట్టి ఆత్మ న వికారా ఇష్యతే ఆత్మ వికారము అనే అంగీకారం కాదు కాబట్టి నామరూపములు లేక అభిధాన అభిధేయముల పరిధి ఏదైతే ఉందో దాంట్లోకి ఆత్మ రాదు విచేతనే మంత్రములు మంత్రములలోని పదములు ఇవన్నీ కూడా అభిధాన అభిధేయముల పరిధిలో ఉంటాయి గనక ఇలా వచ్చాయి ఇక్కడ కావలసిన అవకాశం అవన్నీ వికారములే గనుక మంత్రములలోని విషయాన్ని తెలిసినంత మాత్రాన ఆత్మను తెలిసినట్టు కాదు అని మనం చెప్పడం ఓకే మళ్ళీ పొరపక్షం నన్ను ఆత్మాపి ఆత్మశద్ధైన అభిధీయతే నా ఇది చాలా విచిత్రమైన పూర్వపక్షం ఇలాంటి పురపక్షం నీకు ఈ ప్రకరణలో తప్పించుకుంటే గుర్తు లేదు నాకు కొన్ని పురపక్షాలు సిద్ధాంతాలు రిపీట్ అవుతాయి కానీ కొన్ని ఒక్కచోటే ఉంటాయి అలాంటిది ఇప్పుడు మీరు అభిధానము అభిధేయము అన్నారు ఘట అభిధానము ఒక రూపము ఆ మట్టితో చేసిన ఒక రూపము అభిధేయము సో ఈ విధంగా అభిధాన అభిధేయములన్నీ కూడా అనేకంగా ఉంటాయి అవన్నీ వికారములు కనుక అవి వాస్తవములు కావు అని మీరు అన్నారే మరి ఆత్మా అనేది కూడా అభిధానమే ఆత్మ అనేది శబ్దమా కదా ఆత్మ అనే శబ్దప్రయోగం ఉన్నది ఎలాగైతే ఘట అన్నట్టుగానే ఆత్మ అని అంటున్నారు ఘటం అంటే ఏం అర్థమైందో అర్థమైంది అలాగే ఆత్మ అంటే కూడా ఏదో ఒకటి అర్థమైంది కదా ఏదో పొదోకు అర్థమైంది వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఆత్మ అంటే ఆత్మ తెలుగులోకి వచ్చేప్పటికీ ఆ హరస్ దీర్ఘాన్ని హరస్వం చేసి రాసుకున్నావా లేదా సో ఏదో తెలుసు ఉన్నట్టుగానే అంటున్నాం కానీ మరొకటి మాకు అభివ్యాధి ఏదో ఇప్పుడు వినలేదు కనలేదు అని అంటలేదే కాబట్టి అభిధాన అభిధేయ భేదం వల్ల వికారమని మీరు అంటూ ఆత్మ వికారము కాదని అంటున్నారే ఎందుకు కాదు ఆత్మ కూడా వికారమే అవుతుంది ఎందుకంటే ఆత్మ కూడా ఆత్మ అనే శబ్దం చేత చెప్పబడుతోందా లేదా అని కోర లేదు ఆత్మ శబ్దము ఘట శబ్దము వంటి శబ్దము కాదు రేపుతో వివరిస్తారా యతో వాచో నివర్త ఎత్ర నాణ్య పశ్యతి ఇది శ్రుతే ఆత్మ అనే ఒక పదము ఆత్మస్వరూపాన్ని నిర్దేశిస్తోంది ఆత్మ అనేది ఓ పదము దాని చేత నిర్దేశింపబడే ఒక స్వరూపమున్నది అనే ఈ వ్యవస్థ అంగీకారం కాదు ఎందుకంటే శృతి ఆ విధంగా చెప్తోంది ముందు సిద్ధాంతైన ఉపక్రమ దానికి సమాధానం చెప్పేప్పుడు ఉన్న పొజిషన్ చెప్పేసి ఆ తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఇంకా ఆశంకలు ఏమైనా ఉంటే వాటిని నిరూపిస్తారు అది ఒక పద్ధతి కాబట్టి శృతి ఏమని చెప్తోంది ఆత్మానే ఒక శబ్దం ఉన్నది ఆ శబ్దం ఆత్మస్వరూపాన్ని నిర్దేశిస్తుంది అని చెప్తోంది ఆ శృతి అలా చెప్పట్లేదు పైగా ఏమని చెప్తోంది ఎతో వాచో నివర్తుంది ఏ తత్వమునందు వాక్కులు ప్రవేశించలేవో దేనిని చేరుకోలేక వాక్కులు వెనుదిరిగినవో అని శృతి చెప్తోంది తర్వాత ఎత్ర నాణ్య పశ్యతి ఎత్ర అంటే ఎస్మిన్ కాలే ఏ కాలమునందయితే ఆత్మజ్ఞాని ఆత్మస్వరూపము యొక్క జ్ఞానాన్ని పొందుతాడో ఆ కాలమునందు అన్యత్ న పశ్యతి ఇతరను చూడదు సో ఇప్పుడు అజ్ఞానం ఏం చేస్తాడు తాను ఇతరము వేరుగా ఉండి తనకంటే వేరుగా ఉండే ఇతరమును చూస్తాడు అజ్ఞానం ఇతరత్ ఇతర ఇతరత్ పశ్యతి ఇతరుడు ఇతరమును చూస్తాడు అజ్ఞానావస్థ కానీ జ్ఞానావస్థ అన్య అన్యత్ న పశ్యతి ఎత్ర నాణ్యత పశ్యతి తనకంటే భిన్నమైన దానిని దేనిని కూడా జ్ఞానావస్థలో వ్యక్తిని చూడండి ఇప్పుడు మీరు ఆలోచించండి మీరు ఘటాన్ని చూసినప్పుడు ఈ ఘటము మీకంటే భిన్నంగా ఉన్నట్లుగా మీరు చూస్తున్నారు అంతే కదా ఘటము నాకంటే భిన్నముగా ఉన్నది అనే విధంగా చూస్తున్నారు మీరు ఒకంత పెట్టి ఆలోచించినట్లయితే మేము స్పష్టం కావాలి అదేమిటంటే ఘటము నాకంటే భిన్నంగా ఉన్నట్టుగా నేను చూస్తున్నానే కానీ వాస్తవంలో అది నాకంటే భిన్నంగా లేదు అని మీరు తెలుసుకోవాలి తెలియలాక్కర్లేదా ఎలాగా తెలియ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉందా అది చెప్పాను ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు ఇది ఘటము అని మీరు అన్నప్పుడు ఆ ఇది మనస్సులో భాగంగా ఉందా మనస్సు కంటే ఉందా మనస్సులో భాగంగానే ఉంటుందండి అది మనస్సు యొక్క పరిధిలో పడ్డప్పుడే ఇది అని మీరంట మనస్సు పరిధిలో రాలేదనుకోండి ఇది అని ఎలా అనగలుగుతారు ఏదో కారణం చేత మనస్సులో అది ఆరుఢము కానప్పుడు దాన్ని ఇది అని చెప్పడం కానీ అయం కాని లేక ఘటహ ఘటము అని చెప్పుంటని సంభవము కానీ కాదు కాబట్టి ఇప్పుడు ఇది ఎలాగంటే ఘటాన్ని చూసే సందర్భంలో ఆ ఘటం లేనట్టుగా ఉంది అసలు ఉండాలి కదా అమ్మాయిలు ఏదో చూస్తున్నాను ఇప్పుడు ఘటాన్ని చూసే సందర్భంలో నేను కేవలము ఈ దేహానికి పరిమితమై ఉన్నాను అనే స్థితిని బట్టి ఘటము బయట ఉన్నది అని మనకి ఒక పద్ధతిగా నడుస్తోంది కానీ మీరు వాస్తవంగా ఆలోచించండి ఇది ఘటము అన్నప్పుడు నేను చూసే చూపులో ఆ తెలివి తెలివి ఉండాలి కదండి అంటే తెలుసుకుంటున్నాను అని అర్థం నేను ఏ తెలివి ద్వారా ఈ సర్వాన్ని తెలుసుకుంటున్నానో ఆ తెలివిలో ఉందంటారా ఘటం తెలివికి బయట ఉందా తెలివిలో ఉంది కదా తెలివికి బయటయితే లేదు కదా తెలివికి బయటే ఉందనుకోండి సపోజ్ అప్పుడు ఇది ఘటము అని మీరు అనే ప్రసక్తి ఉందా లేదు కాబట్టి ఏ తెలివిలో మీరు ఘటాన్ని దర్శించారో ఆ ఘటము ఆ తెలివిలో అంతర్భాగమయ్యే ఉన్నది కాబట్టి ఇప్పుడు మీలో ఉందా ఘటం మీకు బయట ఉందా మీలోనే మరి బయట ఉన్నట్టు ఎందుకు కనపడుతోంది అంటే నేను ఆ తెలివి అనే జ్ఞానం ఉండదు వీడికి వీడేమనుకుంటాడంటే ఇది కూడా డెబ్భై ఎనభై కేజీలు బరువున్నా ఈ మాంసపు నేను అనుకుంటాడు అని అలా అనుకోవడానికి అలవాటు అలా బతుకుతూ ఉంటాడు శాశ్వత కాలం బతుకున్నంత కాలం అలా బతుకుతూ ఉంటాడు మంత్రాలు వల్లించిన వాడు కూడా అలాగే బతుకుతూ ఉంటాడు మంత్రాలు వల్లించిన వాడి మీద నాకేం వ్యతిరేక భావం ఏం లేదండి నేను మంత్రవీత మంత్రవీతం వచ్చింది కాబట్టి అలా అంటున్నా మంత్ర విధేవాస్మిన్ ఆత్మవితను వచ్చింది కనుక అంటున్నా లేకపోతే మంత్రాలు వల్లించిన వాళ్ళని నేను ఎందుకు అంటాను నేను మంత్రాలు వల్లించిన వాడిని వేదం అంటుంది కనుక నేను అంటున్నా మంత్రాలు ఎక్కడున్నాయి వేదం అంటున్నాయి కదా మరి ఇప్పుడు మంత్ర విధేవాస్మిన్ ఆత్మవితను వేదం ఉంటుందా లేకపోతే అవేదం అంటుందా వేదమే అంటోంది కదా బస్ బాధ్యత ఎనీవే కాబట్టి ఆ తెలివిలో అంతర్భాగంగానే ఘటమున్నది లేకపోతే తెలివికి బాహ్యమునందు ఉన్నదా లేదు కదా కాబట్టి ఇప్పుడు ఏ తెలివియందు నేను అనే భావన నేను అనేది కూడా ఒక భావమే కదండి అది అది అలా వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది నిద్రలో లేదు నిద్ర వచ్చింది కాబట్టి నేను వచ్చిపోతోంది గతము వచ్చిపోతోంది వచ్చిపోయి వచ్చిపోతుంటే ఎప్పుడు స్థిరంగా నిలిచి ఉండేది ఏమిటండి ఆ తెలివి మీరు ఈ వచ్చిపోయే నేన లేక తెలివియా వచ్చిపోయే నేను అని మీరు అనుకుంటే మీకంటే బాహ్యమునం నుండి కరెక్టే కదా ఎందుకంటే బట్టి నేను వచ్చింది బాహ్యమునం నుండి నేను వచ్చిపోయే నేను దేహాభిమాన ప్రయుక్తమైన నేను కాదు నేను నేను అహంకారం కాదు ఆ అహంకారంతో బాటుగా ఈ సకల జగత్తు ఏ తెలివిలో ప్రకాశిస్తోందో ఆ తెలివి నేను అనుకున్నప్పుడు మీకంటే భిన్నంగా ఉంటుందా ఇది మీకంటే భిన్నంగా ఉండదు అవునండి అర్థమైందండి ఈ ఆ తెలివితో తాదాత్మ్యాన్ని చెందినవాడు తనకంటే భిన్నంగా ఉన్న ఘటాన్ని చూస్తాడా ఘటాన్ని చూస్తుండగానే ఈ ఘటము ఆత్మస్వరూపము నుండి ప్రకటమైన ఒక మూమెంట్ తప్పిస్తే మరొకటి కాదు అని తెలుసుకుంటూనే ఉంటాడు కాబట్టి ఎత్ర నాణ్యత కనుక ఇతరము లేనప్పుడు ఆత్మస్వరూపము కంటే ఇతరము లేనే లేనప్పుడు దేని ఎలాగ ఎవరు నామకరణం చేసి నిర్దేశిస్తారు ఇతరము ఉండాలి ఇతరముండి దానికో నామం పెట్టి పేరు పెట్టి ఆ పేరుతో ఆ రూపాన్ని నిర్దేశించడం వ్యవస్థ ఉంటుంది ఇతరము లేదు ఆ తెలివి తప్ప ఇంక లేనప్పుడు నామము అనే నిర్దేశము చేసేటువంటి వ్యవస్థే ఉండదు అంటే అభిధాన అభిధేయ భేదమునకు తావు ఉండదు అని ఈ విధంగా శృతి ఆ చైతన్య స్వరూపాన్ని అది శబ్దము చేత నిర్దేశించటానికి వీలులేనిది అనే స్పష్టంగా మనకి బోధిస్తూ ఉన్నది కనుక ఆత్మశబ్దం చేత ఆత్మ చెప్పబడుతోంది కనుక అది అభిధాన నిర్దేశ్యమైపోయింది అనేటువంటి మాట సరికాదు అని సమాధానం చెప్పారు అని సమాధానం చెప్పినా ఇంకా అసలు అంటూ బేసిక్ గా ఆత్మశబ్దం చేత ఆత్మ చెప్పబడుతోంది అనే మాట అలా మిగిలి ఉంది దాన్ని సెటిల్ చేస్తా కథం పదిహేను ఆత్మైవాధస్థా స ఆత్మా ఇత్యాది శబ్దా ఆత్మానం ప్రత్యాయంతి నైష దోష అంటే ఇక్కడ సప ఇక్కడ పరిస్థితి ఏమిటంటే ఘటశబ్దము ఘటాన్ని అన్వయముఖంగా అంటే పాజిటివ్గా బోధిస్తూ ఉంటుంది అన్వయముఖంగా ఓకే ఆ ఆత్మ ఆత్మశబ్దము కనుక ఆత్మతత్వాన్ని ఆ వస్తువుని చైతన్య వస్తువుని ఆ విధంగా పాజిటివ్గా బోధించింది అనుకోండి అప్పుడేమటవుతుంది తెలుసునండి ఆత్మశబ్దము చేత బోధింపబడే ఆత్మతత్వము ఇతర శబ్దముల చేత బోధింపబడే ఇతరములన్నిటి కంటే భిన్నంగా మరొకటిగా మిగిలి ఉంటుంది కదా కాబట్టి అది అది అది ఆత్మ ఎందుకవుతుంది కాబట్టి అది సరికాదు కాబట్టి ఆత్మ ఆత్మశబ్దము ఆత్మను బోధిస్తోందా లేదా అన్నది పాయింట్ కాదు ఆత్మను శబ్దము చేత బోధించటకు వీలు లేదు ఏ శబ్దం చేతనైనా సరే మరి అయితే మీరు శబ్దప్రయోగం చేస్తున్నారా లేదా శాస్త్రం ఉపనిషత్తుడు శబ్దప్రయోగం చేసి శబ్దమునకు అందరి తత్వాన్ని బోధిస్తున్నాయి కదా మరి దాని మాట ఏంటంటే చూడండి ఆత్మ శబ్దగోచరము కాదు అయిన అది యథార్థమే దాంతో సందేహం లేదు అయినప్పటికీ ఆత్మని శబ్దములతో వర్ణించిట సంభవమే ఎలా వర్ణిస్తాము అంటే ఆత్మని నిషేధముఖంగా వర్ణిస్తాము ఉదాహరణకి ఘటముందనుకోండి ఘటము కార్యము లేక వికారము ఆత్మ కార్యము కాదు అని చెప్తాండి ఈ జగత్తులో ప్రతి పదార్థము కార్యమవుతూ ఉంటుంది కాబట్టి ఆత్మ కూడా మరి అలాగంటి పుట్టి గిట్టేటువంటి వస్తువు అని మీరు అనుకునే భ్రమ కలిగే ప్రమాదం అన్నది ఆత్మకార్యము కాదు అని చెప్పారు ఆత్మ కార్యము అది ఆ తత్వము కార్యము కాదు అని చెప్తే ఇప్పుడు మీరు శబ్దం శబ్దము యొక్క పరిధిలోకి దాన్ని తీసుకొచ్చినట్టు అయిందా అబే కాలేదు సకల పద పదార్థములు శబ్దము యొక్క పరిధిలో ఉంటూ అవన్నీ వికారములో ఉంటూ ఇది అసలు వికారమే కాదు అని చెప్పడం ద్వారా శబ్దము యొక్క పరిధిలోకి తెచ్చారా అదే శబ్దం యొక్క పరిధిలోంచి పైకి పెట్టారా దాన్ని పైనే ఉంటారు కాబట్టి శబ్దము యొక్క పరిధిలోకి తీసుకురాలేదు ఆత్మ అనేది ఇలా ఎరగబరగా ఉంటుందంటే శబ్దము యొక్క పరిధిలోకి వచ్చేసింది అకారంలో పడిపోయింది శబ్ద పరిధిలోకి వచ్చింది అలాగే చెప్పట్లేదు ఆత్మ కార్యము కాదు ఆత్మకు వేరే ఆశ్రయం ఏదీ లేదు ఇప్పుడు ఘటం ఉందనుకోండి ఘటానికి ఆశ్రయం ఉంటుంది రెండు రకాల ఆశ్రయం ఉంటుంది స్వభిన్నమైన ఆశ్రయం ఉంటుంది స్వకారణమైన ఆశ్రయం ఉంటుంది స్వభిన్నమైన ఆశ్రయం ఉంటే ఘటానికి ఆశ్రయం టేబుల్ కారణమైన ఆశ్రయం అంటే ఘటానికి ఆశ్రయం మట్టి సో ఇన్ని రకాల ఆశ్రయాలు ఉంటాయి ఆత్మకి ఆశ్రయము లేదు అంటే ఇప్పుడు మీరు శబ్దము యొక్క పరిధిలోకి తెచ్చారా పరిధి నుంచి బయట పెట్టారా బయటే పెట్టారు కాబట్టి శబ్దమునకు అందని తత్వాన్ని శబ్దముతో బోధించేటువంటి ప్రక్రియ అంచేతనే ఆశ్చర్యం ఆశ్చర్యవత వదతి తథైవ చాన్య అని కాబట్టి అలాగే ఆత్మకి ఏ ఆత్మ సంబద్ధము కాదు సంబంధం అనేది ఒకటి ఉంటుంది ఇప్పుడు ఘటం ఉందనుకోండి ఘటమునకు మట్టితో సంబంధం ఉంటుంది ఏమిటి సంబంధం ఏమిటో తెలుసినా విడదీయరాని సంబంధం కానీ సమవాయ సంబంధము ఉంటుంది ఘటానికి టేబుల్తో సంబంధం ఉంటుంది అదేమిటో సంబంధం ఉంది కానీ విడదీసేయచ్చు ఇప్పుడు లేదు సంబంధం దాన్ని సంయోగ సంబంధం సో రెండు రకాల సంబంధాలు ఆత్మకు ఇటువంటి సంబంధము సంబంధము ప్రసక్తి లేదు అని చెప్పేస్తారు దాంతో ఆ విధంగా సర్వ వికారముల నుండి ఆత్మని నిషేధముఖంగా విలక్షణంగా బోధిస్తామన్నమాట కాబట్టి శబ్దం ప్రయోగిస్తున్నంత మాత్రాన్ని అది శబ్దగోచరం మాట సరికాదు తర్వాత ఇంకా ఏమంటావు అంటే ఆత్మకు అవయవములు లేవు ఘటానికి అవయవాలు ఉన్నాయి ఆత్మకు అనేక అంశముల జతగూడితే వచ్చింది కాదు ఘటం అలాంటిది సో ఆత్మని ఆత్మని ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి తీసుకెళ్లడం కుదరదు ఘటాన్ని అలా మూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఆత్మలో చలనం తీసుకురావడం కుదరదు ఘటంలో చలనం తీసుకొచ్చేందుకు అవకాశం ఉంది ఆత్మని కర్మచేతను మీరు సాధించి సంపాదించటం సంభవం కాదు ఘటాన్ని కర్మతో సంపాదించవచ్చు చూడండి ఈ విధంగా నేతి నేతి నెగిటివ్ని ఉపయోగి మనం ప్రతి పాజిటివ్ డెఫినేషన్స్ ఎన్ని ఉంటాయి కూడా తీసుకుని వాటిని నెగెక్ట్ చేస్తాం అసలు నిజానికి పాజిటివ్ డెఫినేషన్ ఏదైనా కూడా మీరు ఆలోచించి చూడండి ఏ పాజిటివ్ డెఫినేషన్ అయినా కూడా అది స్మృతి నుంచి వస్తుంది స్మృతిలోంచి పుడుతుంది ఏ పాజిటివ్ డెఫినేషన్ ఇప్పుడు ఇది గతము మీరు అన్నారంటే ఇది గతము మీరు మీ స్మృతిని ఆధారంగా చేసుకుని అంటున్నారా లేక స్మృతితో సంబంధం లేకుండా అంటున్నారా చెప్పండి స్మృతిని ఆధారంగా చేసుకునే అంట అంచేతనే రికగ్నైజ్ ఉందో పదం అంటే సంస్కృతం ఇంగ్లీష్లో రికగ్నైజ్ కాగ్నైజ్ అంటే తెలుసుకోవటం మీరు రికగ్నైజ్ అంటే గుర్తుపట్టడం అంటే అంతకుముందు మీకు తెలుసు ఉండాలి అప్పుడే మీరు రికగ్నైజ్ చేస్తాం రికగ్నైజ్ చేయడం అంటే రీ కాంకనైజ్ ఇప్పుడు ఘటము అంటే మీరు దాన్ని నిత్య ప్రప్రథమంగా నిత్య నూతనంగా ఘటాన్ని మీరు తెలుసుకుంటున్నారా లేక స్మృతి పథంలో ఉన్నటువంటి సంస్కారాన్ని బయటికి తీసుకొస్తున్నారా ఏం చేస్తున్నారు మీరు స్మృతి ఉండే సంస్కారాన్ని బయటికి తీసుకొస్తున్నారు కాబట్టి ఈ సృష్టిలో ఎవడు ఎప్పుడు ఎక్కడ ఏ వర్ణన చేసినా ఆ వర్ణన చేసేవాడు బ్రహ్మగారు లేకపోతే ఒక అనామకుడు కావచ్చు చదువు సంధ్యా లేనివాడు కావచ్చు ఎవడు ఎప్పుడు ఎక్కడ ఏ వర్ణన చేసినా ఆ వర్ణన స్మృతిపథంలోంచి వస్తుంది అవునండి స్మృతి పథం నుంచి వచ్చేటువంటి శబ్దము ఆ శబ్దము చేత చేయబడే వర్ణన స్మృతికి మూలంలో ఉండే చైతన్యాన్ని ఎలాగ రీచ్ కాగలుగుతాయి కాబట్టి అసలు ప్రసక్తే లేదు కాబట్టి శబ్దము ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేటువంటి ప్రసక్తే లేదు అయితే ఓకే అటువంటి ఆత్మ అది ఎందుకది ఉన్నట్టా లేనట్టా అది లేనట్టే ఆ సుఖరాము మనకు అందుబాటులో లేనట్టే ఎందుకంటే స్మృతి పనికిరాదు శబ్దం పనికిరాదు ఏది మనస్సు పనికిరాదంటే ఇంకా అది ఉన్నట్టు కన్ను పనికిరాదు చెవి పనికిరాదంటే అది లేనట్టే అది అని మీరంటే చాలా పొరపాటు వాస్తవంలో ఉన్నది ఆత్మ ఆత్మ ఉన్నాకనే మిగతావన్నీ ఉన్నాయి ఆత్మ నేను అని మీ యొక్క భావన ఏదైతే నేను అనే ఒక ఏదైతే కలదో నేను అనే ఉనికికి మూలంలో ఉన్న శబ్దగోచరము కాని దేశకాల విభాగములు లేని అప్సల్యూట్ ఎగ్జిస్టెన్స్ ఉనికి సో దేశకాలాతీతమైన ఉనికి ఏది ఇప్పుడు ఆ ఉనికి మీ మీ ఉనికిలో అంతర్గతంగా ఉందంటారా లేదంటారా ఉంది ఆత్మస్వరూపం ఆత్మ ఉండబట్టే నేను ఉన్నాను అనేది వచ్చింది కాబట్టి ఆత్మ శబ్దగోచరం కాదు కనుక ఆత్మ ఉందా లేదా అనే సందేహానికి మాత్రం తావులేదు అది చాలా యథార్థ తత్వము తర్వాత అంత శబ్దగోచరం కాదు మనస్సుకు అందదు ఇంద్రియాలకు గోచరం కాదు దాన్ని మేము ఎలా తెలుసుకోగలము అని మీరు అంటారేమో పొరపాటే మీరు చాలా చక్కగా దాన్ని తెలుసుకోగలుగుతారు అది కర్మకు కాదు మాకు ఎలా కర్మ సంబంధం లేకుండగా మీరు దాన్ని చేరుకోగలుగుతారు మీరు ఈ ఆత్మ గురించి ఇలా చెప్తే దాన్ని ఏమంటారంటే అబ్స్ట్రాక్షన్ అంటారు అదేదో ఎవరికి అందుబాటు అయ్యేది కదది ఎవరికి ఎవరికి తెలిసేది కాదు పెట్టేది కాదు ఉడితే అలా చెప్తూ ఉంటారు ఫిలాసఫర్సు అలాంటిది కాదు అలాగంటే ఒక అబ్స్ట్రాక్షన్ అంటే కేవలం ఒక భావన మాత్రం కాదు భావనకి మూలంలో మౌలికమైన ఉనికియే అది కాబట్టి ఆత్మస్వరూపము శబ్దగోచరం కాదు కనుక అది లేదేమో అనే ఆశంకూ తావు లేదు ఓకే సో ఇలాగ దాని గురించి చాలా విస్తారంగా చెప్పి ఉన్నాము అంటే ఏమిటంటే ఆత్మశబ్దం చేత జీవుని యొక్క పారమార్థిక తత్వము పారమార్థిక స్వరూపము చెప్పుట ఆ చెప్పుట కొరకై ఆత్మశబ్దాన్ని ప్రయోగిస్తాను నేను జీవుడను అనే ఒక అనుభవం అందరికీ ఉన్నది జీవుడను అంటే ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తిని లిమిటెడ్ దర్శనం అనే అనే అనుభవం ఆ అనుభవం అజ్ఞానము చేత వచ్చిన అనుభవం దాంట్లో వాస్తవం లేదు కానీ నేను ఫలానా అని అండంలో ఆ నేనులో రెండు అంశాలు ఉన్నాయి నేను ఫలానా అని అన్నప్పుడు ఆ ఫలానా అంతా కూడా అజ్ఞానమే దాంట్లో ఏమీ సత్యం లేదు కానీ అజ్ఞానం అజ్ఞానానికి ఆశ్రయంగా మీకు మూలంలో తత్వం ఉంటుంది నేనుకి మూలంలో ఏముంది నేనంటే ఏమిటో మీరు ఆలోచించి చూడండి నేను అంటే ఇప్పుడు నేను అనే దాన్ని మీరు భావన చేస్తే దాంట్లో ఉనికి ఏ ప్రూఫ్ తోటి సంబంధం లేని స్వయం ప్రకాశమైన ఉనికి మీకు గోచరిస్తుంది ఉనికి అనుభవానికి వస్తుంది కాబట్టి నేను అన్నది అది సచ్చిత్ ఉనికి సత్ స్వయంగా ప్రకాశిస్తూ తెలుస్తూ ఉండేటువంటి సత్ కాబట్టి సచిత్ కాబట్టి నేను ఫలానా అన్నప్పుడు ఈ ఫలానా అంతా కూడా శబ్దగోచరము అజ్ఞాన కల్పితము కానీ ఆ శబ్దగోచరము అజ్ఞాన కల్పితము అయినటువంటి జీవ జీవత్వం ఏదైతే కలదు దానికి మూలంలో మటుకు పరమార్థిక రూపము అది సత్యదాత్మ అది లేదు అనే ప్రసక్తే లేదు అది ఉందా అనే సందేహానికి ఏ రకమైన ఆశంక లేదు ఆ విధంగా దాన్ని ఒక వ్యవస్థ చేసుకున్నాము అయితే ప్రయోగం గురించి ఇంకా సమస్య ఒకటి అలా ఉన్నది దాన్ని సెటిల్ చేస్తున్నారు ఏమిటంటే మరి అయితే కథంత తరిహి అట్లా అయినప్పుడు ఆత్మైవాధస్తాద్ స ఆత్మ అని శబ్ద ప్రయోగాలు చేస్తున్నారా లేదా శబ్దాన్ని ప్రయోగిస్తున్నారే ఆ తత్వము శబ్దగోచరం కాదు అని మీరు అన్నప్పుడు దాన్ని శబ్దంతో నిర్దేశిస్తున్నారే ఇంతవరకు మీరు బాగానే ఎక్స్ప్లెయిన్ చేశారు మంచిదే కానీ శబ్దముతోటి నిర్దేశం ఉందా లేదా ఉంది కదా స ఆత్మ అది ఏ ఆత్మ అని శబ్దప్రయోగం చేశారు అధస్తాద్ పురస్థాద్ ముందు ఉన్నది అదే వెనకాల ఉన్నది అదే కింద అదే పైన అదే అంటూ మీరు అక్కడ కూడా మళ్ళీ ఆత్మ అని శబ్దం నిర్దేశం చేశారు కదా శబ్దాన్ని నిర్దేశం చేస్తూ ఇప్పుడు ఇక్కడ ఆత్మశబ్దము దేని కృత్యాయ ఎంతేంటే తెలుపుడు చేస్తున్నాయి మనకు ఒక అవగాహనని కలిగిస్తోంది శబ్దప్రయోగం చేయడం చేత ఆ శబ్దప్రయోగము చేసినప్పుడు అవగాహన కలుగుతుందా లేదా కాబట్టి శబ్దగోచరము కాదని ఎలా నైష దోష ఇది దోషము కాదు అంటే నివేశంలో ఎలాగూ దోషం కాదు ఇక్కడ పాజిటివ్గా ఉంది కదా శబ్దప్రయోగము కేవలం నిగేషన్ ఒక్కటే కాదుగా ఆ స్ఫూలం అనను ఆహరస్వం అదీర్థం అలా మాత్రమే మీరు ఆగలేదు మీరు పాజిటివ్గా కూడా చెప్తున్నారు కదా స్వాధస్కారు పురస్కారం పశ్చిత్తాత్ అంటే చెప్తున్నారా లేదా చెప్తున్నప్పుడు అంతా నిషేధం పాజిటివ్ చెప్తున్నట్టు కూడా ఉంది కదా కాబట్టి పాజిటివ్ చెప్పే సందర్భాలు ఒకటో రెండో కొద్దిగానైనా ఉన్నాయి గనక ఆత్మశబ్దం చేతను ఆత్మతత్వము నిర్దేశించబడుతలేదు అని ఎలా చెప్పగలరు అని ప్రశ్న నైశ ఆ దోషం లేదు ఎలాగంటే దీని దిశ చాలా చక్కటి దృష్ట్యా ఈ రకం చర్చ మీకెక్కడా కనపడదు ఆత్మశబ్దం చేత ఆత్మ తత్వం తెలియబడుతోందా లేదా నిర్దేశించబడుతోందా లేదా అనే చర్చ ఇక్కడ మాత్రమే ఉన్నది దేహవతీ ప్రత్యగాత్మని భేద విషయ ప్రయోజ్యమాన శబ్ద ేహాదీనా ఆత్మత్వే ప్రత్యాఖ్యాయమానే పరిశిష్టం సత్ అవాచ్యమతి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి ఇప్పుడు శబ్దప్రయోగం మీరు చేస్తున్నారు ఆత్మానే శబ్దాన్ని ప్రయోగిస్తున్నారు శబ్ద ప్రయోజ్యమాన శబ్దాన్ని ప్రయోగించేప్పుడు ఆ శబ్దాన్ని ఎలా ప్రయోగిస్తున్నారు భేదపూర్వకంగా ప్రయోగిస్తున్నారా లేదా ఎస్ భేద విషయ ప్రయోజనమానం వీడు నేను అన్నప్పుడు ఆత్మ అని అన్నప్పుడు భేదపూర్వకంగానే ప్రయోగిస్తున్నాడు ఎలా ఎందుకంటే ఆత్మ జగత్తు దేవుడు అలా మొదలెచ్చడా భేదపూర్వకంగా ప్రయోగిస్తున్నాడు అలా భేదపూర్వకంగా ఆత్మశబ్ద ప్రయోగం చేస్తున్నాడు దానికి కారణం ఏమిటో తెలుసిన ఆత్మ ఆత్మయందు ఏ భేదము లేదు కానీ ప్రత్యేగాత్మని దేహవతి ప్రత్యేగాత్మని దేహంతో ముడిపెడతాను దేహమునకు దానికి సంబంధాన్ని కలుపుతాం కలిపి సో ప్రత్యేకంటే అంతరతమైన ఆత్మ ప్రత్యేక ఇంతకుముందు చెప్పినట్టున్నాను కదా ప్రతి నేను ఎవరో వెనకకు వెళ్ళినట్లయితే అన్ని అన్ని అన్ని వర్ణనలు నిరాకరించి సో నేను ఫలానా నేను ఫలానా అనేటువంటి శబ్ద ప్రయోగములన్నీ కూడా త్రోసిపుచ్చినప్పుడు ఇంకా ఏది త్రోషిపుచ్చటానికి ఏది లేని స్థితిలో ఏ తత్వము మిగిలి ఉంటుందో అది ఆత్మ ప్రత్యేగాత్మ అది యథార్థ స్వరూపం ప్రత్యేగాత్మకి కానీ వీడు ఏం చేశాడు దాన్ని దేహంతో ముడిపెట్టి దేహమే ఆత్మ అనే పద్ధతిలో ఇప్పుడు ఇది దేహము అన్నప్పుడు ఇది దేహాన్ని సర్వము నుంచి విడదీసి మీరు వ్యవహారం చేశారా లేదా శబ్ద ప్రయోగం చేశారు కదా సరిగ్గా అదే విధంగా ఆత్మశబ్ద ప్రయోగాన్ని భేదపూర్వకంగా మనిషి చేస్తూ ఉన్నాడు అలా చేసినప్పుడు వీడు దేహమునకు ఆత్మభావాన్ని స్వీకరించి శబ్ద ప్రయోగం చేస్తున్నాడు అయం ఆత్మ అన్నప్పుడు దేహమునందు ఆత్మభావాన్ని ఆరోపించి శబ్ద ప్రయోగం చేస్తున్నాడు సో కాబట్టి శబ్ద ప్రయోగం చేసిన సందర్భంలో భేదపూర్వకంగానే శబ్దప్రయోగం ఉన్నది కానీ ఇప్పుడు ఏం చేస్తామంటే మేము దేహాదీనాం ఆత్మత్వే ప్రత్యాఖ్యాయమానే దేహము నువ్వు దేని దేని ఎందు ఆత్మభావాన్ని మనస్సులో పెట్టుకుని నీవు శబ్దప్రయోగం చేసేవో వాటి వాటి ఎందు దేహ ఆత్మభావాన్ని నిరాకరించుకుంటూ పోతాం ప్రత్యాఖ్యానం చేసి పెడతాం దేహము వాళ్ళు ఇప్పుడు చెప్పేవటో నేను చూచుతున్నాను నేను తెలుసుకుంటున్నాను బుద్ధి ఆత్మ కాదు నేను నేను అనేది ఆత్మ కాదు ఇంకేం మిగిలింది ఎత్పరిశిష్టం ఏది మిగిలిందో ఎత్పరిశిష్టం సత్ ఏదో ఒకటి మిగిలింది ఏదో ఒకటి మిగిలింది ఆ మిగిలిన దాన్ని ఇంకా చెప్పడానికి వీల్లేదు ఏది మిగిలిందో అది అవాచ్యమపి ఎలా చెప్తానండి నేను అన్నది ఇంకా లాస్ట్ అనమాట దాన్ని కూడా ఎప్పుడైతే నిరాకరించి పెట్టారో ఇంకా మిగిలింది ఒకటి ఉంది అసలు ఏమీ మిగలలేదని మీరు అనుకోద్దు ఏమీ మిగలకపోవడం ఏంటి మీరు మీరు నిరాకరించి చూడండి నేను మెడిటేషన్ చెప్పేప్పుడు మీకు కూడా చెప్పాను ఏమని మీకు తెలుసున్న దాన్ని సర్వమును మీరు నిరాకరించండి తెలియని దానిని సర్వమును నిరాకరించండి ఇప్పుడు ఏమవుతుందో చూడండి ఏమవడం ఆ ఉనికి రూపంగా మీరు నిలిచి దాన్ని ఎలా చెప్తారు దానికి శబ్దప్రయోగం ఎలా చేస్తారు ఉనికి అనే శబ్దాన్ని ప్రయోగిస్తే అదేదో ఘటన యొక్క ఉనికి వంటి ఉనికిలాగా భ్రమపడే అవకాశం ఉంది అది కూడా కాదని కాబట్టి దాని ముందు భేదానికి తావులేని దేశకాలముల సంబంధము లేని ఉనికి అని దాన్ని ఎలాగ వాక్యంతో శబ్దం చెప్పడం దాన్ని కేవలము ఎత్ పరిశిష్టం ఏది మిగిలి ఉన్నదో అది మాత్రమే ఆత్మ అని మనం చెప్పగలుగుతాం ఆ విధంగా ఆత్మశబ్దాన్ని ఆ సెన్స్లో ప్రయోగిస్తున్నాము అంటే దీన్ని శాస్త్రీయమైన పరిభాషలో చెప్పాలంటే ఇప్పుడు తెలివి ఉన్నది ఆ తెలివి అనేది ఎప్పుడూ కూడా ఏదో ఒక విశేషణంతో జోడించే తెలియబడుతూ ఉంటుంది ఇప్పుడు తెలివి అంటే జ్ఞానము జ్ఞానము మన అనుభవంలోకి వచ్చిన సందర్భంలో దానికి ఒక తోక ఉంటుంది ఏ తోకాలేని నిర్విశేష జ్ఞానము మీకు అనుభవానికి రాదు ఘట జ్ఞానము ఘటము యొక్క జ్ఞానము రూపంగా మీకు జ్ఞానం అనుభవానికి వస్తుంది లేకపోతే వస్తు ఏదో ఒక పదార్థ జ్ఞానము రూపంగా జ్ఞానం అనుభవానికి వస్తుంది ఈ సకల పదార్థముల జ్ఞానాన్ని సకల పదార్థములను త్రోసిపుచ్చారనుకోండి వాళ్ళ ఆబ్జెక్ట్స్ను మీరు త్రోసిపుచ్చారనుకోండి ఇప్పుడు నేను అని ఒక పరిచ్ఛిన్న భావముతో కూడిన నేను రూపంగా జ్ఞానం అనుభవానికి వస్తుంది అది కూడా ఒక తోక ఓ విశేషం ఉంది ఆ నేను కూడా తోసిపొచ్చాననుకోండి ఇప్పుడు జ్ఞానం ఉంటుంది అది ఏ రూపంగా మీకు అనుభవానికి వస్తుంది ఏ రూపంగానూ అనుభవానికి రాదు అలాగని అనుభవం కూడా కాదు అని అనడానికి ఏ రూపము లేని అనుభవంగా మిగిలి ఉంటుంది అది మీకు అనుభవంలోనే ఉంటుంది అది అనుభవమే దాన్ని ఎలా చెప్తాం కాబట్టి ఇప్పుడు అటువంటి సకల విశేషరహితమైన శుద్ధ అనుభవ రూపమైన చైతన్యాన్ని నిర్దేశించే సందర్భంలో ఆత్మశబ్దాన్ని వాడతాం ఇప్పుడు ఆ వాడేప్పుడు కూడా అన్వయముఖంగా పాజిటివ్గా వాడటం అక్కడ ఎలా వాడతారంటే మీకు శబ్ద ప్రయోగం చేశారు అంటే శబ్దానికి రెండు రకాల వ్యాపారాలు ఉన్నాయి శబ్దం అంటే పదాన్ని మనం వాడినప్పుడు పదం ఒక పని చేస్తోందా లేదా వ్యాపారం అంటే బిజినెస్ అనుకున్నారు పని ఒక ఫంక్షన్ ఒక పని చేస్తుందా లేదా చేస్తోంది ఏమిటి చేస్తోంది మీకు జ్ఞానాన్ని కలిగిస్తోంది కదా ఇప్పుడు ఘటహ అని నేను అన్నా ఘటహ అని నేను అనగానే మీకు అందరికీ సమానంగా ఒక జ్ఞానం కలిగింది ఆ జ్ఞానం ఎలా కలిగిందంటారు అది మీ గొప్ప ఆ శబ్దానికి శక్తి వల్ల కలిగిందా ఆ శబ్దానికి ఆ శక్తి మీలో ఉండేది ఏదో మీలో ఉంది కానీ శబ్దానికి ఒక శక్తి ఉంది కదా కాబట్టి ఈ శబ్దములన్నిటికీ కూడా ఒక రూపాన్ని నిర్దేశించే శక్తి ఉన్నది అదే అభిధాన అభిధేయ అంటే ఇప్పుడు మనం ఏం చేసామంటే ప్రతి శబ్ద ప్రయోగానికి అవకాశం ఉన్న ప్రతి సందర్భాన్ని నిరాకరించుకుంటూ పోయాం ఆత్మా దేహమా దేహము అంటే దేహము అనగానే మీకు అర్థమైపోతుంది దానికి ఆ దేహ శబ్దానికి ఒక శక్తి ఉన్నది ఇప్పుడు నేనేం చేస్తున్నాను దేహము కాదు అని ఆ శక్తిని నిరాకరించా ఇంద్రియములు కాదు అని నిరాకరించా ఇంద్రియములు అనగానే మీకు తెలిసిపోయింది కాదు అని ఆ శబ్దశక్తిని త్రోసిపుచ్చారు మనస్సు కాదు బుద్ది కాదు అహం కాదు అని ఈ విధంగా మనకి ఒక రూపంగా ఒక ఆకారంగా తెలిసే అవకాశం ఉన్న ప్రతిదాన్ని శబ్దంతో నిర్దేశించి ఎందుకంటే శబ్దంతో నిర్దేశించిన సంభవం అవుతోంది గనక ఆ విధంగా నిర్దేశించి శబ్దశక్తితోటి ఆ భావాన్ని పైకి తీసుకొచ్చి దాన్ని త్రోసిపుచ్చి దాన్ని ఖండించి వేసి ఆ విధంగా ఫైనల్గా ఇంకా ఏ శబ్దము ప్రయోగించకుండా వదిలిపెట్టేస్తాను వదిలిపెట్టేస్తే అప్పుడు మీ స్వరూపంలో మీరు నిలిచి ఉంటారు ఆ విధంగా శబ్ద ప్రయోగం చేసుకుందని తప్పిస్తే సాక్షాత్తుగా ఘటమిది అని అన్వయముఖంగా పాజిటివ్ సెన్స్లో శబ్ద ప్రయోగము చేయటం లేదు అర్థమైందండి దీన్నే అంటే ఇప్పుడు శబ్దాన్ని ఎలా ప్రయోగిస్తున్నాను నేను శబ్దానికి ఉండే శక్తిని వాడటం కోసం ప్రయోగించటం లేదు అవునండి శబ్దశక్తిని రోషిపుచ్చి తద్వారా మూలంలో ఈ శబ్దశక్తులన్నిటికీ మూలంలో ఉండే ఒక శబ్దగోచరముఖాని తత్వాన్ని సూచించడం కోసం శబ్దప్రయోగం చేస్తున్నాం కాబట్టి ఈ శబ్ద ప్రయోగం నేను చేసి ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఐ యూజింగ్ ఎ వర్డ్ టు పాయింట్అవుట్ ఏ థింగ్ ఆర్ టు సిగ్నల్ ఏ థింగ్ నేను ఎలా వాడుతున్నాం నాట్ టు పాయింట్అవుట్ బట్టు సిగ్నల్ పాయింట్అవుట్ చేస్తే ఇంకేముంది దానికి రూపం ఆకారం వచ్చేసింది కాబట్టి శబ్దాన్ని శబ్దానికి ఉండే మౌలికమైన శక్తి ఒక ఒక అభిధేయాన్ని నిర్దేశించటం అభిధానము శబ్దం అంటే అభిధేయ నిర్దేశము దానికి మౌలికంగా ఉన్న శక్తి ఆ శక్తిని వినియోగించి నేను శబ్దప్రయోగం చేసినట్లయితే అదిగో నువ్వు శబ్దగోచరమే అయ్యింది అని మీరు అబ్జెక్ట్ చేయాల్సి అలా చేయట్లేదు నిజానికి ఆ శక్తిని నేను పైకి తీసుకొచ్చి దేనికంటే దాన్ని త్రోసిపుచ్చడం కోసమే పైకి తీసుకొచ్చింది నిషేధించడం కోసమే పైకి తీసుకొచ్చు కాబట్టి ఆ విధంగా శబ్ద ప్రయోగం చేస్తూ శబ్దశక్తిని కఠాఫ్ చేసుకుంటూ పోతే ఈ శబ్దాలకి ఉండే శక్తి అంతా కూడా వీగిపోయి అవి కేవలము ఆ తత్వాన్ని సూచించటం వరకు మాత్రమే పనికొస్తాయి దాన్ని లక్షణ అని లక్షణ అంటే లక్షయతి ఇది లక్షణం సూచిస్తుంది అంతేగాని ఇదమిత్తంగా చూపించదు సూచి యుధమిత్తంగా తెలుపుడు చేస్తే అది శబ్దం యొక్క తప్పిస్తే సాక్షాత్గా శబ్దానికి గోచరమయ్యే మరియు ఒక పదార్థంగా బోధించలేదు అని చెప్పారు అయ్యా దీనికి ఏదైనా దృష్టాంతం మీరు ఇవ్వగలరాకుంటుంది ఎందుకంటే శబ్దానికి ఇప్పుడు ఏమొచ్చింది అభిధా శక్తి ఒకటి ఉన్నది సర్వత్రా అంగీకారమైనది దాన్ని మేము స్వీకరించట్లేదు దాన్ని త్రోసిపుచ్చేస్తున్నాము ఇప్పుడు ఈ శబ్దానికి ఒక కొత్త లక్షణం ఒకటి వచ్చింది అదేంటంటే లక్షణము లక్షణం అందుకే బ్రహ్మకి నిర్వచనం ఉండదు బ్రహ్మ నిర్వచనం ఏమిటని ఎప్పుడైనా ఉన్నారా మీరు ఉండదు బ్రహ్మకి లక్షణమే ఉంటుంది బ్రహ్మకి లక్షణం ఉంటుందో తెప్పిస్తే నిర్వచనం ఉండదు సో ఈ గదిలో ఆకాశం ఏమిటో చెప్పండి నాకు చూపించండి అంటే ఎలా చూపిస్తాం అంటే ఏ వస్తువు లేనిది ఆకాశం చూపిస్తాం ఇప్పుడు ఇది ఆకాశం ఇది ఆకాశమా కాదు ఇది ఆకాశమా కాదు మరి ఏది ఆకాశం ఇవి ఏమి కానిది ఆకాశం అలాగంటే ఇప్పుడు ఈ ఆకాశం ఉన్నట్ట లేనట్టా అలాంటి సందేహం మీది ఎన్నడూ కలగదు కలుగుతున్నా ఎప్పుడైనా ఎందుకంటే ఆకాశంలో మనం ఇటువంటి సంచారం చేస్తూ ఉన్నాం కాబట్టి ఆకాశము ఇంద్రియగోచరం కాదు ఆకాశం కంటికి కనపడుతుండో ఇంకెలా అనుకున్నారు ఆకాశం కంటికి కనపడుతుంది అంటే వేదాంతులు వాళ్ళ వాళ్ళకి అసలు ఇంకా ఆర్గ్యుమెంట్ ఏం లేకుండా అయిపోతారు ఆకాశం ఇంకా అందుకే కనపడదు అదిగో ఎదురుకుండా కనపడుతుంది మీకు ఎదురకుండా కనపడేది ఆకాశం కాదు రెండు గోడలు కనపడుతున్నాయి మధ్యలో వెలుతురు కనపడుతుంది టెస్ట్ లైట్ కనపడుతుంది మీకు ఆకాశం కనపడుతుంది ఆకాశాన్ని ఊహిస్తారు అనుమాన ప్రమాణం చేత ఇక్కడ గోడ ఉంది ఇక్కడ గోడుంది మధ్యలో ఇంకేదీ లేదు కనుక ఆకాశం కాబట్టి ఆత్మ ఆకాశము కంటే కూడా సూక్ష్మమైనది కాబట్టి ఆకాశం ఉందా లేదా అనే సందేహానికి అవకాశం లేదు ఆకాశాన్ని శబ్దంతో నిర్దేశించటం కుదరదు అకాశ శబ్దాన్ని నిర్దేశిస్తోందని మీరు అలాగే అడ్డగోలుగా అడగద్దు ఆకాశ శబ్దం ఉంటూ అది నిర్దేశిస్తోందంటే ఆ కాశ్యత అంతటా ఉందనే అర్థంలో వాడే ఉంటాయి అంతే కాని ఘట ఒక శబ్దం కాకపోతే కాబట్టి ఆకాశం ఎలాగైతే ఇతరము ఏది కానిది ఆకాశం ఇతరమును సర్వమును తనయందు ఇముచ్చుకుని కూడా ఇతరము ఏది కానిదేదో అదే ఆకాశం అంతే కదా అలాగే ఆత్మ కూడా మంచిది ఓ దృష్టాంతం నా దృష్టాంతం నేనిచ్చా శంకరు ఇంకో దృష్టాంతం సరాజికాయాం దృశ్యమానా సేనాయా జపతాకావహితే అదృశ్యమానే రాజని ఏష రాజాయోగ ఇప్పుడు ఉదాహరణకి సేన ఉన్నది సైన్యం వస్తుంది మార్చి చేసుకుంటాం సో ఆ సైన్యం కనబడుతోంది స రాజికాయా నంట్లో రాజు కూడా ఉన్నాడు రాజు ఉన్నాడు సైన్యంలో ప్రెసిడెంట్ వస్తున్నాడు అంటే ఆ ప్రెసిడెంట్ వస్తున్నాడు అని చెప్పేసి నిలబడదాం అక్కడ వెళ్ళి ప్రెసిడెంట్ వస్తున్నాడు కానీ ప్రెసిడెంట్ తప్ప అన్నీ కనపడుతుంది ప్రెసిడెంట్ మాత్రం కనపడుతుంది ఇప్పుడు ఈ కాలము ఆ కాలము ఊరికే నిలబడ్డం మన వేలమొహం వేసి మనం నిలబడ్డం తప్పించి అంతకంటే ఇంకేమన్నాడు నేను ఒకసారి లండన్లో ఉన్నా ఈ విద్యార్థులు పాఠం అది జరిగి చాలా అద్భుతమైన వస్తువుస్తానండి అన్నారు అంటే సరే పదండి పొద్దున్న క్లాస్ అయిపోయింది ఏదో ఉపనిషత్తు క్లాసు ఏంటంటే దాన్ని ఏమంటారంటే క్వీన్ విక్టోరియా ప్యాలెస్ ఏదో ఉందండి అక్కడ పెరే పెరేడ్ బింగ్ హ్యామ్ ప్యాలెస్ అక్కడ చేంజ్ ఆఫ్ గాడ్ అని అదొక పెద్ద గా చేంజ్ అంటే కొత్త సైన్య సైన్య ఒక తునక ఒక గ్రూప్ ఆఫ్ సైనికులు వచ్చి ఆ పాత సైనికులను విడుదల చేసి డ్యూటీలోకి వస్తారు ఇది అవుతుంది అని చూపిగాని అందరూ వచ్చిన వాళ్ళందంటే సరే అని వెళ్ళాం వెళ్తే అక్కడికి పదింటికి చేరుకున్నాం పన్నెండు దాకా నిలుచి అలా నిలబడి నిలబడి నిలబడి కాలు నిలబలు పోతాయి ఏమీ రాలేదు ఏదో అవుతుంది ఏమీ రాలేదు ఇంక నిలబడలేకపోయాను కాళ్ళు వాచిపోయా వాచి ఇంక శక్తి లేకపోయింది నిలబోతున్నా అక్కడక్కడ చోటు చూసి ఆ గ్రూప్ లో పెద్ద జనం పదివేల మంది జనం వచ్చేసారు ఆ గ్రూప్ నుంచి బయటకు వస్తే అక్కడ కూర్చుంటారు కూర్చుంటే ఈ లోపల కలకలం బయలుదేరింది ఇంక నేను లేచి కూడా రాగలేదు అలా చూశాను ఈ లోపల తీసుకొచ్చిన వాళ్ళు అయ్యో సోపించి మీరు చూడలేదు వచ్చింది వెళ్ళింది చేశారు ఫోన్లండి ఏమీ పర్వాలేదు పదండి ఇంటికి పదండి రెండు నెట్కి నడు వాదుద్దాం అని చెప్పి సో ఆ రకంగా అప్పుడు అనుకున్నా ఏమిటి వ్యామోహం నేనే నిందించుకున్నా అది సరాధిక ఆయా దృశ్యవాదాయా సేన ఆయా రాజుగారు వస్తున్నారు రాజుగారు వస్తున్నారు అని చెప్పేసి అంటే సేన వస్తాం సేన కనపడుతుంది రాజుగారు ఏం కనపట్టాలి లేదు వస్తుంటే చట్టం కనపడింది ముందు రాజుగారి రథం ఉంటుంది మధ్యలో ఉంటుంది సేన కనపడింది ఆ తర్వాత జెండా కనపడింది ఏ ఆ జెండా ఉంది చూడు అదే రాజుగారు రాజు రాజుగారి ఎందుకు సత్రం కనపడింది ఏది గొడుగు రాజధాని పూర్వం గొడుగు ఉంది తర్వాత ధ్వజం కనపడింది తర్వాత పతాకాలు ఇటు అటు ఆ రథానికి పతాకాలని అంటే ఇప్పుడు ఈ హోటల్స్ ముందు పెడతారు చూడండి చెందారు పెట్టున్నారు అర్థం కాదు విజయంలో అది ఒకటి నాకు ఎప్పుడూ అర్థం కాదు డజన్ పెట్టేస్తాను మొత్తం అన్ని రంగులు సిల్కుని ఓ డజన్ పెట్టేస్తాను పెట్టేసి దాని ఖరీరంతా మనం తాగి కాఫీలోనూ మనం తిని ఇడ్లీలోనూ వేస్తాం ఆర్టిఫిషియల్ కృత్రిమం అంటే ఇంక అదే కానీ ఇంకొక లేదు అంతా కృత్రిమే ఏమో ఎందుకు పెడతారో అర్థం కాదు ఈ అలంకారం అనేది ఉంటుంది సరే ఇంత వ్యర్థమైన ప్రయత్నం అదే ఏమో అలా నడుస్తూ ఉంటుంది ప్రపంచం ఎనీవే స్వ ఇవన్నీ కనపడుతున్నాయి ఇంకా ఆదిశబ్దం చేతను ఇంకా ఏదైనా గుర్రాలు ఆది వ్యవహితే ఆదివ్యవహితే రాజని రాజుగారికి ఇవన్నీ అడ్డే ఇవన్నీ కనపడతాయి తెప్పిస్తే రాజుగారు కనపడరు వీటన్నింటి వెనకాల ఉన్నారు ఆయన ఇవన్నీ ఇవన్నీ ఎందుకు ఉన్నాయో తెలుసునా ఆయన ఉండబట్టి ఉన్నాయి రాజు లేడనుకోండి ఇవే ఉండవు ఇవి ఉన్నాయంటే రాజు ఉండబట్టే ఇవన్నీ ఉన్నాయి కానీ రాజుని కప్పేస్తూ ఉన్నాయి ఇవన్నీ అదృశ్యమా అనేది రాజని రాజైతే కానీ ఇవన్నీ కనపడుతున్నాయి అయినప్పటికీ మనం ఏం చేస్తాం అడుగో రాజు అంటున్నారో రాజా దృశ్యా అదిగో రాజు ఏంటంటే రాజు ఏంటండి అని అడిగాను అనుకోండి మీరు పక్క వాడిని అడేమంటాడు అదిగో చూడు ఆ ధ్వజాలు పతాకాలు అవి చూడు గుర్రాలోనూ అదే రాజు అని చెప్తాడు ఇప్పుడు ఇప్పుడు శబ్దప్రయోగం చేసేదంటే ఇదిగో రాజు అని రాజుగారిని చూపించి శబ్ద ప్రయోగం చేశాడా రాజుగారిని చూపించే శబ్ద ప్రయోగం చేయలేదు రాజుగారి చుట్టూ ఉండి రాజుగారిని కప్పేసే రాజభిన్నములైన ఇతర తత్వాలను చూపించి రాజుగో అదిగో అని శబ్దప్రయోగించాడు అంటే దృష్టాంతం ఓ లెవెల్ దాకా ఉంటుంది దృష్టాంతం అంతకంత సాగతీయకూడదలాగే ఆత్మ విషయంలో కూడా అంతే రాజా అని శబ్దప్రయోగము రాజు కనపడకపోయినా ఉందా లేదా ఇంకా కొంచెం ముందుకు తీసుకొళ్తున్నారాన్ని ఆ దృష్టాంతం తోసౌ రాజేతి రాజ విశేష దృశ్యమానేతర ప్రనేస్ అదృశ్యమానే రాజనీర్భవే సో తది అట్లుండగా రాజాదృశ్యత అదిగో అదిగోనండి రాజుగారు అని వీడు అంటున్నాడు ఆ శబ్ద ప్రయోగం చేశారు శబ్ద ప్రయోగం చేస్తే పక్కవాడు అడిగాడు కోసౌ రాజా కోసౌ రాజాని అడిగాడు ఎవరోలో చెప్పండి రాజు రాజుగారు మీరు చూశాను అంటున్నారు కదా మేము మాకు కనపడలేదు రాజుగారు మీకు కనపడ్డారా అబ్బా కనపడ్డారండి ఎవరోలో చెప్పండి రాజుగారు అంటే రాజ విశేష నిరూపణ రాజుని మీరు స్పెసిఫిక్ గా మాకు చూపించండి అని అడిగారు అడిగితే ఆయన నిరూపణ చేస్తున్నాడు ఈ చూసినా ఆయన చెప్తున్నాడు ఎలాగంటాడంటే దృశ్యమాన ఇతర ప్రత్యాక్షను కనపడీది కనపడేది ఏదో అది రాజు కాదు ఇతర రాజేయతర కనపడుతోంది గుర్రాలు అది రాజా రాజేయతర గుర్రాలు కనపడ్డా అవును ఆ గుర్రాల వెనకాలు ఉన్నాడు గుర్రాలు కాదు గుర్రాలు కాదు గుర్రాల వెనక్కలు ఉన్నాడు అర్థం ఏంటంటే గుర్రాలు కాదులే కదా అలాగే జెండాలు జెండాలే రాజుగారా ఏమి కాదండి రాజుగారు కాదు జెండాలు కాదు రాజుగారు జెండాలు వెనక్కాలు ఉన్నాడు చూపించిందల్లా నిషేధించడం చూపించింది ఏది నిలబడదు అక్కడ ఓకే దట్ ఈస్ యువర్ పాయింట్ ఏదేదైతే చూపిస్తాడో అది ఏది రాజు కాదు కాబట్టి దాన్ని అంతని కూడా దృశ్యమాన ఇతర ప్రత్యాఖ్యన మీరు గమనించాలి దృశ్యమాన అంటే కనబడేది అది రాజు కాదు దాన్ని దాన్ని పాయింట్అవుట్ చేస్తాం పాయింట్అవుట్ చేస్తున్నాడు కదా రాజు ఏమో అనుకుంటే పోనీ పాయింట్అవుట్ చేసింది రాజు కాదు పైగా దాన్ని నిలబడివాడు నిరాకరిస్తాడు నిషేధిస్తాడు ప్రత్యాఖ్యానే ఇప్పుడు ఇంకా వీటన్నిటికంటే విలక్షణమైనవాడు రాజు గుర్రము గుర్రం చూపించాడు గుర్రాలు కానివాడు రాజు జెండాలు కానివాడు రాజు ఛత్రం కానివాడు రాజు ఇంత రాజు మాత్రం కనపడ్డాడు అన్యస్మిన్ అదృశ్యమా అనేది రాజు కనపడతాడు ఇవన్నీ చూపించి వీటన్నిటి వెనకాల ఉన్నాడు రాజు ఇప్పుడు కనపడిందా అంటే కనపడింది అంటే రాజు తెలుగు రాజు తెలిసిందా తీంటే తెలిసిందా లేదా తెలిసిందా మళ్ళీ ఇంటికి వెళ్తారా అప్పుడు అడిగారు రాజుగారిని చూశారా అని అడిగారు ఆ చూశానని ఈయన చెప్పాడు ఈయన చూసి వీడికి చూపించాడు ఈయన చూశానని చెప్పాడు నేను రొడ్డమే కాదు అడుగుకోవడానికి చూపించాను అంటే వాళ్ళు అడిగారు నువ్వు చూసావు నేను చూశాను ఇలా ఆత్మస్వరూపానికి దృష్టాంతం కలిగితే అర్థమైంది కదండి దృష్టాంతం భాగం అయిపోయింది కదా వెరీ గుడ్ లోకంలో ఇలాంటి వేషాలు చాలా మంది వేస్తూ ఉంటారు ఆత్మ దృష్టాంతం తీసుకుంటున్నట్టు ఇప్పుడు పూర్వానికి ఒక కథ ఉంట పాడుపడ్డ దేవాలయంలో ఓ పెద్ద విఘ్నేశ్వరుడి బొమ్మ ఉంది పెద్ద బొజ్జాధీనం వీళ్ళు నలుగురు యాత్రికులు వెళ్తూ విశ్రాంతి తీసుకున్నారు వీళ్ళలో ఒకడు తుంటని ఖాళీగా ఉండడం ఖాళీగా ఉండొచ్చు కదా ఖాళీగా ఉండకొడ్ అది ఆ బొమ్మకు బొడ్డులో వేలు పెట్టాడు నాకు కథ చెప్పడం జద్దాం సో పూజ స్వామి చేస్తే అద్భుతంగా చెప్తాను సో బొడ్డులో వేలు పెడితే దాంట్లో తేను ఒకటి దాగి ఉండదు అది ఆ తేను కుట్టింది వెంటనే వేరు తీసేసి యాభై దినాలు అడిగారు వీళ్ళు అడిగితే తేను కుట్టిందని చెప్తే అందరూ చీవాట్లు వేస్తారు అక్కడ దాంట్లో వేరే వాడుకోవడం వల్ల తీరు కూర్చుని అందుకోసం ఇలా అని ఎంత సుగంధవా అని చెప్పాడు మల్లె పువ్వుల వాసన వేస్తుంది అని చెప్పారు రెండో వాడు రెండో వాడు వేలు పెట్టాడు అంటే మళ్లీ పుట్టిద్దడి ఇప్పుడు ఏం చెప్తాడు వీడు మళ్ళీ వెళ్ళాలి మళ్ళీ పువ్వులు ఏమిటి నీ రోజా పువ్వులు వాసన వస్తుంది అంటే లోకంలో అలా తమ తమ శక్తి మీద తమ విశ్వాసం మీద తాము నిలబడాలి కానీ ఎదరో వాళ్ళు ఏదో ఉద్ధరిస్తారని అలా ఉండకూడదు ఆ పరాధీనత ఉండదు మానసిక పరాధీనత ఉండకూడదు ఎదరవాళ్ళ దగ్గర తీసుకునే సహాయం తీసుకోవాలి విజ్ఞానాన్ని సంపాదించి మన మనోబలం మీద మనం నిలబడతాం అంతేగాని వాడు ఎవడో ఒక ఆయన ఉంటాడు ఆయన చుట్టూ తింటే మనకి లాభం కలుగుతున్నా అది తెలికేటలు కాదు అంత పద్ధతులు అలా ఒక్క ఈ తేలి కుట్టిన బాపత్ వాడికి వర్కౌట్ కాదు వీడికి వర్కౌట్ కాదు కానీ ఓపెన్గా చెప్పుకోవడానికి వాడికి బిడియమే వీడికి బిడియం అంటే నేను అలా నడుస్తూ ఉంటున్నాను ఉపయోగం కాదు అంటే మనం చేయాల్సింది ఏమిటంటే స్వరూప అందరికీ నమస్కారం మనం ఎవరిని నిరాకరించాల్సిన పని కానీ ఎవరి మీద మానసికమైన పరాధ పరాధీనత పెట్టుకోకూడదు సైకలాజికల్ డిపెండెన్స్ పెట్టుకోకూడదు ముఖ్యంగా గాడ్మ్యాన్ మీద పెట్టుకోకూడదు గాడ్మ్యాన్ మీద మీరు సైకలాజికల్ గా డిపెండ్ అవ్వడం ప్రారంభిస్తే you are preparing the ground for a disaster Jubilium. you believe in nanu home ichchadu oro godman untadu aa godman ki dandam peteste ayana aashirvachanam chesiste manaku laabham kaligipothu untundi mana business pai gocchi untundi manaku lakshana lakshana ochchusthay mana korukulanni thiripothe manaku vesa ochchusthay manaku double ochchusthay idu ochchusthay idu ochchusthay ane godman todi meer aa rakamaina sambandham pettukunte you will be it will be disaster indikante jeevithamlo చాలా రాంగ్ డైరెక్షన్లో వెళుతుంటారు అల్టిమేట్గా వీడికి ఏం మిగలదు పైకి చెప్పుకోలేడు తేలు కుట్టిన దొంగలాగా నోరు మూసి పెడుతుంటాడు అని సామెత కూడా ఉంది అంటే నా అభిప్రాయం ఏమిటంటే మన మనోబలం మీద మనం నిలబడుంటాం మనం ఏం చేయాలంటే గాడ్మ్యాన్ దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనం తీసుకుని విజ్ఞానాన్ని సంపాదించే ఆ విజ్ఞానం యొక్క బలంతో మన శక్తిని మనం ఉద్బుద్ధం చేసుకుని ఆత్మనాత్మానము ధరే ఆ కృషి చేసుకోవాలి కానీ కేవలము గాడ్మ్యాన్ కి దండం పెట్టేసాము పూజ చేసేసేము చెక్ ఇచ్చేసాము కాబట్టి మా పనులన్నీ ఆయన చేసి పెట్టేస్తూ ఉంటాడు అని దట్ కైండ్ ఆఫ్ గాడ్మ్యాన్ ఒక సర్వీస్ ఏజెంట్ లాగా వాడుకోకూడదు తప్ప గాడ్మ్యాన్ కూడా అటువంటి భరోసాని జన్కి ఇవ్వకూడదు ఇవ్వకూడదు దానివల్ల రాంగ్ డైరెక్షన్లో పెట్టినట్టు బట్ సమాజం అలా నడుస్తూ ఉంటుంది గతాన్ని పెట్టుకోలో సమాజం యొక్క లక్షణం అలాగే ఉంటుంది అనివే అది అవుట్ ఆఫ్ ది నేను వెళ్ళి చెప్పాను బట్ ద పాయింట్ ఈజ్ ఆత్మశబ్దం చేత ఆత్మస్వరూపం ఎలా నిర్దేశించబడుతోందో అర్థమైంది కదా కాబట్టి ఆత్మశబ్ద ప్రయోగం చేశారు కాబట్టి మీరు శబ్దానికి అందదు అనే పూర్వపక్షం అదంతా ఏమీ నిలబడదు నిజానికి ఇది ద్వైతుల పూర్వపక్షం ఇక్కడ సమాధానం చెప్పింది ఇది ద్వైతులకు బలమైన పూర్వపక్షం వాళ్ళు చాలా బలంగా అంటారు ఆత్మ శబ్దగోచరం కాదని అంటారే మరి ఆత్మానంటున్నావా లేదా శంకరాచార్యులు భాష్యంలో రెండు సార్లు మూడు వేల సార్లు ఆత్మానన్నారు ఆయన మరి ఆత్మశబ్దోచరం కాదంట సిద్ధేనా లేదా అని పూర్వపక్షం సిద్ధినే ఉంది మధ్వాచార్యుల పూర్వపక్షంలా ఉంది నిశంకం నిర్లజ్జం సంస్కృతంలో అంటే మీకు తేడా తెలియదు కానీ మరి సంస్కృతం లో అని అలాంటి పూర్వపక్షం రెండు వేల సార్లు ప్రయోగం చేసిన పెద్ద మనిషి శబ్దగోచరం కాదంటున్నాడు నిర్లజ్జంగా మాట్లాడుతున్నాడు అని పూర్వపక్షం ఇప్పుడు తెలిసింది కదా పూర్వపక్షం యొక్క లక్షణమే కదా తస్మాత్ సోహం మంత్రవిత్ కర్మవిస్మి కర్మకార్యం చర్వం వికారీ వికార్ఞ ఏవాస్మి నాత్మవిత్ నాత్మ ప్రకృతి స్వరూపజ్ఞ కాబట్టి తస్మాత్ సోహం మంత్రవిత్ నాత్మవిత్ నేను మంత్రం తెలిసిన వాళ్ళు అయ్యేనే కానీ ఆత్మను తెలిసిన వాడిని కాదు సోహం మంత్రవిత్ కాబట్టి మంత్రశబ్దానికి ఏమర్థం చెప్పారు కర్మ మంత్రేషు కర్మాణి అందుకో మంత్రవిత్ అంటే కర్మవిదేవాస్ కర్మ తెలిసిన మంత్రాలు తెలిస్తే కర్మ తెలుస్తుంది కర్మ తెలిసిన వాణ్ణి అయ్యేనే కానీ ఆత్మని తెలిసిన వాణ్ణి కాలేదు కానీ కర్మ తెలిస్తే నష్టమే వచ్చిందంటే కర్మ వల్ల లాభాలు వస్తాయి కదా లాభాలు వస్తాయి కానీ కర్మ వల్ల లభించేది సర్వము కర్మకార్యంచ సర్వం వికారర్మ వల్ల మీకు ఏది లభిస్తుందో ఆ సర్వము వికారము మాత్రమే అంటే ఒక పరిచ్ఛిన్నమైనది దేశకాలములకు లోబడి ఉండేది మాత్రమే అంటే ఇప్పుడు మంత్రవితంటే అర్థమేమైంది కర్మవిత్ అయింది వికారవితయింది వికారజ్ఞుణ్ణయను నాకు తెలిసినదల్లా పుట్టి గిట్టిదే గాని యథార్థమైన ఆత్మతత్వము ఆత్మ ప్రకృతి స్వరూపజ్ఞా నాస్మి ఆత్మ యొక్క స్వరూపము ఆత్మ అవికారము సో అది నేను తెలుసుకో వాస్తవ స్వరూపము ఆత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని నేను తెలుసుకోలేకపోయాను అంటే చూడండి ఇప్పుడు ఇక్కడ నామ ప్రయోగం చేస్తారే శబ్ద్రయోగం చేసిన చోట తప్పనిసరిగా భేదముండి తీరుతుంది శబ్దము లేక నామము అంటే భేదమే ఉంటుంది మీరు ఏదైనా ఒక భేదరహితంగా మీరు శబ్దాన్ని ప్రయోగించండి కుదరదు అయితే మరి అభేదావస్థలో మీరు భేదము లేని సచిద్రూపంగా నిలిచి ఉన్న సందర్భంలో ఉండదు మౌనమే ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరు నోటితో మాట్లాడడం మానేస్తారంట కానీ మనస్సులో చలనం ఉండాలిగా ఉంది సపోజ్ మనస్సు యొక్క చలనం కూడా అయిపోయింది అనుకోండి అయిపోతే దాని అర్థం కాదు నిద్రపోయినా నిద్రపోతారు అది వేరే సంగతి కానీ నిద్రతో సంబంధం లేకుండా మనస్సు స్థిల్ గా అయిపోతుంది చాలా నిశ్చలంగా అయిపోతుంది మనస్సు నిశ్చలంగా అయిపోవడం అంటే అర్థమంటో తెలిసినా మనస్సు లేకుండా పోవడం అని అర్థం అమనీ భావం ఎందుకంటే మనస్సు అంటే చలనమే ఆ నిశ్చలమైన స్థితిలో మీరు ఉన్నారనుకోండి ఆ స్థితిలో అంటే మనస్సు యొక్క చలనము లేని స్థితిలో భేదము దర్శింపబడదు భేద దృష్టి ఉండదు భేదం ఉండదు ఇది ఇది అది నేను నాకంటే భిన్నమైనది అనే భేదం ఉండదు భేదం ఎప్పుడైతే లేదో అప్పుడు వచనము కూడా ఉండదు ఎందుకంటే వచనము భేదాన్ని ప్రవేశపెడుతుంది మౌనము అభేదంలో నిలిచి ఉంటుంది అర్థమైందండి అది పరిస్థితి నేను కొన్ని మెడిటేషన్స్ చేయించాను మీకు గుర్తుందా ఆ మెడిటేషన్స్ కూడా ఇదంతా చేయించాను కాబట్టి మీరు భేద మన మనస్సు నిశ్చలమైపోయిన స్థితిలో ఉండొచ్చు అదేం కదా కష్టమేం కాదు కొంచెం అభ్యాసం చేస్తే వచ్చేస్తుంది ఆ స్థితిని మీరు మీరు గుర్తు ఆ అనుభవాన్ని కనుక మీరు అంచనా వేసుకోగలిగితే ఎస్ దాని ఎందుకు భేదము లేదు అని అప్పుడు చెప్పడం దాని ఎందుకు భేదము లేదు అని అప్పుడు చెప్తే భేదం వచ్చేస్తుంది భేదావస్థలోకి వచ్చి దాని ఎందుకు భేదము లేదు అని చెప్పడం ఆ సమయంలో అభేదము మౌనం రూపంగా ఉంటుంది అందుకే మౌనము అభేదము కాబట్టి అది ఉపయోగిస్తుంది చూడండి భాష ఉంది మనం భాష మాట్లాడుతున్నాం ఈ భాష అనేది అదొక ఉపకరణం భాష ఇజ్ వాటి ఇట్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అంతే ఉపకరణం ఒక సాధనం ఈ భాష అనే సాధనాన్ని వినియోగించేది ఎవరు మనస్సు అంతే కదండి మనస్సే వినియోగిస్తుంది భాష అనే సాధనాన్ని మనస్సు వినియోగిస్తుంది కాబట్టి భాష అనే సాధనమును వినియోగించేది మనస్సు ఆత్మస్వరూపము మనస్సునకు ఆవల ఉన్నది మనస్సుకి మూలంలో ఉన్నది మనస్సు చేరుకోలేదు కాబట్టి మనస్సు ఎప్పుడైతే చేరుకోలేదో మనస్సు వినియోగించే సాధనమైన భాష కూడా చేరుకోలేదు ఎతో వాచో నివర్త అప్రాప్తే మనస సహ అంటే అర్థం భాషని మనస్సు వాడి దేనిని నిరూపిస్తుంది దేన్ని వర్ణిస్తుంది భేదాన్ని వర్ణిస్తుంది ద్వంద్వాన్ని వర్ణిస్తుంది ఇది తెల్లగా ఉంది అంటే నల్లగా ఉండి ఇది రోజుతో ఆ విధంగా ద్వంద్వముల పరిధి ఏదైతే కలదో దానిలో భాషాకి వినియోగం ఉంటుంది మనస్సు భాషని వినియోగించి ద్వంద్వాలని వర్ణిస్తుంది ద్వంద్వాలని ప్రకటిస్తుంది అటువంటి భాష ద్వంద్వాలని వర్ణించడానికి పనికొస్తుండే గాని ద్వంద్వాల వెనుక మనస్సునికి మూలంలో ఉండే అద్వయ ఆత్మస్వరూపాన్ని చెప్పటానికి అది ఎందుకు పండితరాదు ఎందుకంటే భగవాన్ రమణ మహర్షి బాగా ప్రతిపాదించి వరకు చాలా ఎక్స్పెరిమెంటల్ అంటే చాలా ప్రాక్టికల్ గా ప్రతిపాదన చేస్తూ ఉండే వారు కాబట్టి అది ఆత్మ యొక్క స్వరూపము ఇప్పుడు మంత్రజ్ఞానం ఉన్నది ఇక్కడ నేను ఇంకే అలాగా ఆ అంశాన్ని బాగా లోతుగా అధ్యయనం చేసి చెప్తున్నా మీకు ఇప్పుడు మంత్ర విదే వాస్మిని ఆత్మవితో అన్నారు ఇప్పుడు దీన్ని మంత్రాన్ని నిందించినట్ట మంత్రాన్ని తక్కువ చేసినట్ట అదే కాదు మంత్రజ్ఞానం ఇంతకే అవసరమా కాదా మంత్రజ్ఞానం అవసరమే మంత్రాలని తెలుసుకోద్దండి ఆ మాత్రం గాయత్రి మంత్రం అని మరొకని మరొకని ఏవో నాలుగు మాటలు తెలియాలక్కర్లేదా తెలియాలి ఏమీ తెలియకుండా వేదాంతం అని మొదలుపెడితే అది చాలా హాలో చాలా షాలోగా ఉంటుంది అదేమీ లోతుగా ఉండదు బీకామ్ పేసాయో బీఎస్సీ పేసాయో వేదాంతమని మొదలుపెట్టా రెండు సంవత్సరాలు ఆత్మబోధాత్మ బోధాంతం నాలుగు మాటలు మాట్లాడి ఇంక నుంచి కాసాయ్యక్కుమే వేసుకుని జనం మీద పడి అలాగే దానివల్ల చాలా సూపర్ఫిషియల్గా ఉంటుంది ఏదో చదువు చదివేదేదో చదువుతున్నారు మంచిది కానీ ఇంకొంచెం లోతుగా ఉంటే బాగుండని అనిపిస్తుంది నాకు ప్యారాడాక్స్ ఎక్కడ కనపడుతుందంటే ఓకే నువ్వు ఏదో బీఎస్సీ చదివా ఎంఎస్సీ చదివా చదివినప్పుడు చదివా అందరం ఏదో ఏదో వెలిగించాం ఇట్స్ ఓకే ఇప్పుడు దీంట్లో దిగాం కదా ఇప్పుడైనా కొంత సంస్కృతం నేర్చుకోవాల్సిన అవసరం ఉందా నేను వేదాంతం పాఠం చెప్తానన్న వాడి మాట నేను అనుకున్నా వేదాంతం చదువుకుంటానండి మేము ఏదైనా కొంచెం వేదాంతం వింటాం ఏదో పుణ్యం పురుషార్థం అంటే నేను వాళ్ళని ఇబ్బంది పెట్టినా నేను వేదాంతం పాఠం చెప్తాను నాకు ఇప్పుడు శిష్యులు కావాలి అనేవాడు వాడికి సంస్కృతం కావాలా అక్కర్లేదా అక్కర్లేదు అనే స్థితిలో ఉన్నది సమాజం అలా ఉన్నది మంత్రాలు చదివేవాడికి సంస్కృతం అక్కర్లేదు పౌరోహిత్యం చేసేవాడికి సంస్కృతం అక్కర్లేదు ఆఖరికి వేదాంతం బోధించేవాడికి కూడా సంస్కృతం సంస్కృతం రానక్కర్లేదు సంస్కృతం కొటేషన్ ఇస్తాడు పెద్ద మనిషి సంస్కృతం రాకుండా ఆ కొటేషన్ ఆ నోట కూడా కొటేషన్ వస్తుంటే కోపం వస్తుంది ఏం పెద్ద మనిషి సంస్కృతం కొటేషన్ ఇస్తాడు సంస్కృతం రాదడు సంస్కృతం రాకుండా సంస్కృతం కొటేషన్ ఇచ్చినవాడు ఎలా ఉంటున్నది తెలిసిపోదండి భాష రాకుండా భాష మాట్లాడుతుందో తెలియదండి భాష వచ్చిన వాడికి తెలుస్తుందా తెలీదా సో కాబట్టి మంత్రజ్ఞానం అవసరము మంత్రార్థం కూడా తెలియడం అవసరమే కానీ మంత్రజ్ఞానము ఆత్మజ్ఞానంలోకి అనుభవ రూపమైన ఆత్మజ్ఞానంలోకి పరిణమించాలి ఆత్మజ్ఞానం అనుభవ రూపం ఆత్మజ్ఞానం శబ్దరూపంగా ఉండదు అనుభవ రూపంగా ఉండదు మనిషి శాంతంగా నిబ్బరంగా ఉన్నాడనుకోండి అంటే ఆల్రెడీ ఆత్మ యొక్క స్వరూపము వాడికి అనుభవానికి కొంత వచ్చిందనమాట ఆల్రెడీ వచ్చిందన్నమాట ఇట్ ఇప్పుడు మహాత్మా గాంధీ గారు ఉన్నప్పుడు ఆయన రాజకీయ పార్టీ వ్యవహారాలు నడిపించేవారు రాజకీయ వ్యవహారం నడిపించేవారే కాని ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరికంటే విలక్షణంగా ఉండేవారు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవ్వరూ ఆయనలా లేరు అంత వైరాగ్యం అంత నిరాడంబరమైన వ్యక్తిత్వం మీకు అసలు ఇంత సృష్టిలో ఎక్కడా కనపడదు ఆయన చుట్టూ ఉన్న వాళ్లతో మీరు పోలిస్తే ఉన్నది రాజకీయంలోనే దాని అర్థం ఏంటంటే ఆత్మస్వరూపం యొక్క అనుభవం ఆయనకు ఉన్నది ఏ లెవెల్లో ఉన్నదో ఆ లెవెల్లో ఆయనకు ఉన్నది మిగతా వాళ్ళకి లేదు అని అర్థం కాబట్టి మంత్రజ్ఞానము అనుభవంలోకి పరిణమించాలి పరిణమిస్తుంది కూడా ఆ వివేకాన్ని ఆ విధంగా తీసుకువెళ్తారు అలా అవ్వాలి అలా కాలేదు నారదటికే అదే ఆయన మంత్ర విదేవాస్మి నాత్మ విక్కు అంటే అభిప్రాయం తర్వాత దీంట్లో ఇంకో దోషం ఉన్నది ముఖ్యంగా ద్య దగ్గరకు వచ్చేప్పటికీ ఆధ్యాత్మిక రంగంలో మనిషి ఒక స్థాయిలో అతుక్కుపోయి ముందుకి ఎదగడానికి వీలు లేకుండా అక్కడే ఫిక్స్ అయిపోయేటువంటి ప్రమాదం అధ్యాత్మ రంగంలో చాలా ఎక్కువ ఉంది ఇది ఎంఎస్సీ బ్యాస్ అయ్యేదండి చేయకుండా వచ్చి ఎక్కడో లైబ్రరీలో అసిస్టెంట్ కింద జాయిన్ అయ్యి వాడు బతుకుంటే అసిస్టెంట్ కింద పనిచేస్తున్నాడు అండి చేస్తుంటే ఈ లోపల ఏదో యూనివర్సిటీ వాళ్ళు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఏదో పెట్టారు పెడితే ఇటు మొత్తాన్ని నాలుగేళ్ల బదులు ఆరేళ్ళు ఏడేళ్ళు కింద మీద పడి పీహెచ్డీ అని సర్టిఫికేట్ కూడా సంపాదించాడు అంటే వీడు ఎంఎస్సీ లెవెల్లో చదువు మానేసిన పదేళ్ల తర్వాత పదిహేనేళ్ల తర్వాత ఒక అడుగు ముందుకు వేయగలిగాడు కానీ ఆత్మస్వరూపం అధ్యాత్మ విద్యలో మటుకు మీరు ఇరుక్కుపోయారంటే ఒక లెవెల్లో మీరు అతుక్కుపోయారంటే మీరు ఇంక పైకే ఎదగలేరు అలా అయిపోతుంది ఆ డేంజర్ ఉంది విద్య ఈ మంత్రం విత్ మంత్రాలని వల్లించి దాని అర్థాన్ని తెలుసుకునే అక్కడ ఆగిపోతాడు ఇంకా అడుగు ముందు వేయలేడు ఆఖరికి ఏమవుతుందంటే దురదృష్టకరమైన పరిస్థితి వీడికున్న మంత్రజ్ఞానము ఆత్మ జ్ఞానానికి సహకరించకపోగా ఆటంకం చెందుతాడు ఇప్పుడు సంస్కృతం రానివాడు సంస్కృతం వచ్చాడు అనుకోండి చక్కగా కూర్చోబెట్టి పాఠం చెప్పచ్చు కొద్దిగా సంస్కృతం వచ్చిన జ్ఞానలవ దుర్విదగ్ధం ఏదో అజ్ఞ సుఖమారాధ్య సుఖతరం ఆరాధ్యతే విశేషజ్ఞ జ్ఞాన లవదు బ్రహ్మాపి నరం నరంజయతి ఈ శ్లోకం ఇది చదువున్నారు గుర్తొచ్చింది సో ఈ విడివిడి జ్ఞానం వాళ్ళకి బోధించడం చాలా కష్టం నేను అమెరికాలో పాఠం చెప్తూ ఉంటాను హాలెండ్ నుంచి ఇక్కడి నుంచి ఆస్ట్రేలియా నుంచి వస్తారు అమెరికా నుంచి కెనడా నుంచి వాళ్ళకి వేదాంతం ఓ అంటే నారాధు చాలా శ్రద్ధగా అర్థం చేసుకుంటారు వివేకాన్ని పొంది అనుభవాన్ని తెచ్చుకుంటారు మూడు నెలల్లో మంచి పరిణతిని సంపాదిస్తారు కొంత మిడిమిడి కొంతమంది ఉన్నారు ఆల్రెడీ త్రీ అండ్ హాఫ్ ఇయర్ కోర్సు చేశాను పోనీ త్రీ కోర్సు చేసిన వరకు మరి మరి క్లాసుకు రావటం ఎందుకు ఎందుకనవసరం కదండి ఇప్పుడు నా క్లాసుకి ఇంకొక మహాత్ముడు ఆయన స్వతంత్రమైన మహాత్ముడు కూర్చున్నాడు అనుకోండి నాకేమిటి దాంట్లో అడ్వాంటేజ్ ఏమిటి నాకేమి క్లాస్ అని చెప్పండి ఆయన నాకేమన్నా నా పదం మీద ఏమైనా శిష్యభావంతో వచ్చి చదువుకుంటున్నాడా లేదు మరి ఇప్పుడు ఆయన అక్కడ కూర్చోవడం వల్ల ఏమిటి నాకు లాభం ఏమీ లాభం లేదు ఏమీ ఉపయోగం ఉండదు నేను అనుభవం మీద చెప్తున్నా ఎందుకంటే నేను చెప్పి ఎక్కడ తేడాలుందో చూడ్డానికి కూర్చుని ఉంటాడు ఆ వ్యక్తి ఇప్పుడు నేను దానివల్ల నాకు ఏమిటి లాభం బెనిఫిట్ ఏమిటి అంతకంటే ఆ స్థానంలో ఆ వ్యక్తి స్థానంలో ఒక ఆఫ్రో అమెరికన్నో లేకపోతే ఒక ఆఫ్రికన్నో ఒక యూరోపియన్నో కూర్చుంటే అతనికి నేను చెప్పి పథాన్ని శ్రద్దగా విని అర్థం చేసుకుని నా ఎందుకు ప్రీతిని ప్రదర్శించే అవకాశం ఉంటుంది ఐ విల్ ఐ విల్ హావ్ గైన్ ఎ ఫ్రెండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఓ కొత్త ఫ్రెండ్ నాకు దొరికినట్టు అవుతుంది నా కృషికి కొంత ఫలితం ఉంటుంది ఈ త్రీ అండ్ హాఫ్ ఇయర్ కోర్సు వాడిని కూర్చోబెట్టి అక్కడ నేను ఏం పాఠం చెప్పను వాళ్ళని ఏం మెప్పించను ఆయన ఇలా చెప్పాడు ఇలా చెప్తున్నాడు ఈయన చెప్పింది ఆయన చెప్పింది అని అంటే భిన్నంగా ఉందంటాడు ఏదో చేస్తాడు ఏదో జడ్జిమెంట్ ఇస్తాడు తప్పించి నేమీ నేర్చుకో ఆ వ్యక్తి నా క్లాస్లో కూర్చోవడం వల్ల నాకు ఒరిగింది నయాపేసం తెలియదు ఐ డోంట్ లైక్ బికాస్ ఉంటే మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి తప్ప ఎందుకు పంపించారు ఈ జ్ఞాన లవ తుంగిదం బ్రహ్మాది నరం నరంజే ఈ విడివిడి జ్ఞానం వాళ్ళని మెప్పించటాం అన్నది సంభవం కాదు కొత్తగా ఉన్నవాడిని చక్కగా చెప్పొచ్చు ఇది అనుభవంలో ఉన్న మాట ఎనీవే కాబట్టి మంత్రజ్ఞానము ఏమవుతుందంటే అది ఆత్మజ్ఞానానికి ఆటంకం అయిపోతుంది ఇం చేతనే మంత్ర విధేవాస్మి నాత్మవి అలా అవ్వకుండగా వ్యక్తి తనను తాను కాపాడుకోవాల్సి ఉంటుంది అని ఆ మంత్రము యొక్క ఒక సందేశం తర్వాత అత ఏవోక్తం ఆచార్యవాన్ పురుషో వేదే ఇందుచేతనే ఈ ఇలాగంటి లోతైన అంశములను వ్యక్తి తనంత తానుగా ఫిగర్ అవుట్ చేసేసుకుని వర్కౌట్ చేసుకుని సెటిల్ చేసుకోలేడు గనుకనే ఆచార్యవాన్ పురుషో వేద నువ్వు శాస్త్రీయ స్వరూప శాస్త్రం యొక్క తెలుసుకోవాలంటే ఆచార్యుని వద్ద నీవు అధ్యయనం చేయాల్సి ఉంటుంది అని చెప్పారు అలా ఎందుకు చెప్పారంటే ఇప్పుడు ఆత్మస్వరూపము శబ్దము యొక్క అక్కడ ఆచార్యవాన్ పురుషుడు లేదా అన్నదానికి దృష్ట అర్థం ఏంటంటే ఆత్మస్వరూపము శబ్దము యొక్క శక్తి చేత నిర్దేశింపబడేదే అయ్యే పక్షంలో ఆచార్యుడు లేకుండా నిలిచిపోతుంది శబ్దశక్తి ఉంటుంది షేక్స్పియర్ చదవాలనుకోండి మీకు షేక్స్పియర్ మీరు ఇంగ్లీష్ కొత్త వచ్చి డిక్షనరీ ఎదుర్కొండ పెట్టుకుంటే మీరు చదువుకోవచ్చు షేక్స్పియర్ శోక్పి ఆచార్యుడే అక్కర్లే ఆచార్యుడికి చదవచ్చు తప్పేం లేదు కానీ ఆచార్యుడు అక్కర్లేకుండా మీరు చదువుకోవచ్చు పోనీ ఆత్మస్వరూపం విషయంలో కూడా అలా చేసేయచ్చు కదండి అలా కుదరదు ఎందుకంటే ఈ లౌకికమైనటువంటి గ్రంథాల విషయంలో శబ్దానికి ఏ శక్తి ఉందో మనం తీసుకుంటాం ఇక్కడ శబ్దశక్తిని డైరెక్ట్ గా వినియోగిస్తూ కవి వాటిని రాస్తాడు మనం ఆ విధంగా తెలుసుకుంటే సరిపడుతుంది ఒకవేళ శబ్దశక్తి మీకు తెలియలేదు అనుకోండి డిక్షనరీ చూసి మీరు శబ్దశక్తి ఈ శబ్దానికి అర్థము ఈ అర్థమునందు శక్తి గలదు దాని శక్తి ఎంత దాని అర్థాన్ని బోధించే సామర్థ్యానికి శక్తి ఎంత కాబట్టి ఈ శబ్దానికి ఈ అర్థమునందు శక్తి గలదు నేను ఒక పదం విన్నా హౌడీని అనే పదం విన్నా హెచ్ఓయుడి ఐఎన్ఐ మిగతా పదం నాకు అర్థం కాలేదే అని అనుకున్నా ఏదో ఒక సెన్స్ లో వాడబడింది సో హీ డి హౌడీని అని అన్నాడు అంటే ఆ సందర్భం నాకు తెలుసు ఎంత పదవులు వెంటనే డిక్షనరీ చూసా ఎన్ ఇంజనీయర్ సెస్టేర్ అని ఇచ్చాడు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అర్థమైంది తెలిసిపోయాడు దీనికోసం అజాధుడు అక్కర్లేదేమ ఓపెన్ చేసి పారిపోయాడు పద్యాధన అలా వాడేశారు వచ్చేసింది ఇంజీనియస్ ఎస్కేప్ అని అర్థం అదే ఆ అర్థం దాన్ని శబ్దశక్తి అంటారు ఆ శబ్దానికి ఉన్న శక్తి అది ఆ శక్తిని మీరు డిక్షనరీ ద్వారా తెలుసుకుంటే నాకు ఇప్పుడు అర్థం అయిపోయింది ఆ సిచ్యువేషన్ ఏంటంటే అతను బందీ అయిపోవలసిన స్థితిలోంచి చాలా గొప్పగా అద్భుతంగా తప్పించేసుకుంటాడు ఆ స్థితిలో హిడిడే హౌడీని అని వాటి దానికోసం ఆచార్యుడు అక్కర్ రా డిక్షనరీ ఉంటే సరిపోతుంది ఎందుకంటే శబ్దశక్తితో మనకి సంబంధం కానీ ఆత్మస్వరూపం దగ్గరికి వస్తే శబ్దశక్తితో సంబంధం లేదు శబ్దశక్తిని నిరాకరించి మీరు ముందుకు అడుగు వేయాల్సి ఉంది దాని మంత్రవిదే వాస్మి నాత్మవిదంటే అర్థం అందుకోసం ఆచార్యుడు వచ్చే అవసరము అని చెప్పటమైనది అని శంకర్లు అంటున్నారు తర్వాత ఎతో వాచో నివర్త ఇత్యాదిశ్రుతిభ్య ఎతో వాచోనివర్తనత ఇచ్చారు శృతులు కూడా ఆత్మస్వరూపము శబ్దమునకు సాక్షాత్తుగా గోచరమయ్యేది కాదు అని మనకి స్పష్టంగా నిరూపిస్తూ ఉంటాయి అంటే అంటే ఎతో వాచో నివర్తనంటే చూడండి ఇప్పుడు పదము వాచ అంటే పదములు కదా ఈ పదము చేసి పని ఏమిటంటే నిర్వచనాలని మనకిస్తాయి పదము ఎంచేస్తుంది అంటే నిర్వచనాన్ని నిర్వచనము అంటే నిశ్చితంగా చెప్పటం ఘటహ అని ఉందనుకోండి ఘటహ అంటే ఏంటి కంబుగ్రీవాకారము కలిగిన పాత్ర అలా నిర్వచనం చెప్తారు కంబుగ్రీవము అని అంటారు వచ్చి ఇలా మెడ నొక్కేసినట్టుగా ఉండి ఒక ఆకారం ఉన్నటువంటి ఒక పాత్రకి ఘటము పేరు అది నిర్వచనం సో కదములు ఏం చేస్తాయంటే నిర్వచనాలను నిర్వచనం ఎప్పుడైతే ఇచ్చారో మీరు ఒక తత్వాన్ని ఒక భావంలో బంధిస్తాయి పదాలు పదాలు చేసి పని ఏమిటంటే తత్వాన్ని భావాత్మకంగా మార్పు చేసేసి భావంలో బంధిస్తాయి తత్వానికి సో పదముల ద్వారా మనకి లభించేది ఏమిటంటే నిర్వచనాలు ఆ నిర్వచనాల ద్వారా హృ దృఢమైన భావజాలము నిర్మాణం అవుతుంది అది పదములు చేసే పదం ఒక సిద్ధాంతాన్ని మీరు ఎదరవాడికి అందించాలి అంటే పదముల ద్వారా అందివ్వచ్చు ఏదో కమ్యూనిస్టు సిద్ధాంతం సోషలిస్ట్ సిద్ధాంతం ఏదో ఉంటుంది ఇజమ్స్ ఈ ఇజమ్ ని మీరు ఎద్రవాడికి అందివ్వాలనుకోండి లిటరేచర్ ద్వారా మీరు ఇజమ్ను అందివచ్చు ఇప్పుడు ఈ నక్సలైట్లు ఉన్నారనుకోండి వాళ్ళ అడ్డా ఏది మీరు పోలీసులు రైడ్ చేసినా వాళ్ళకి అక్కడ గన్సోవి దొరికినా దొరకపోయినా లిటరేచర్ మాత్రం దొరుకుతుంది గన్సో అవి కొట్టుకుపోతారు లిటరేచర్ ఖర్చు మీరు అందరూ చదువుకోండి మేము చేస్తున్న పని తత్వం ఇది దానికి దాని వెనకాల మేమేం పిచ్చోళ్ళం కాదు మా మేం చేసి దాంట్లో తత్వము ఇజము ఉన్నది అని ఆ ఇజం దాని పేరు నక్సల్ ఇజం కదండి ఆ ఇజమ్ని బోధించటానికి లిటరేచర్ ఉపయోగపడుతుంది ఏ ఇజమైనా అంతే ఏ ఇజమైనా అంతే సో కాబట్టి కానీ ఆత్మస్వరూపము వాస్తవంలో అన్ని నిర్వచనములకు అన్ని సిద్ధాంతములకు అన్ని ఇజమ్స్కు అతీతమైనవి జాతనం ఆ స్వరూపము వద్దకు వాక్కు చేరలేదు అయితే మరి ఆ సత్యాన్ని ఎలా తెలుసుకోవటము అంటే మీరు భావాలకి అభిప్రాయాలకి సిద్ధాంతాలకి అతీతమైన మౌనంలో మీరు సిద్ధాంతాన్ని భావన చేసుకుంటే దాంట్లో మౌనం ఎక్కడున్నది ముఖ్యంగా ఐడియాలజికల్ పీపుల్ ఉంటారు వాడు సిద్ధాంతానికి బాగా కట్టుబడిపోయి ఉంటాడు వాడికి మౌనం ఎరగడు వాడు ఆ సిద్ధాంతంలోనే బతుకుతూ ఉంటాడు దాన్నే ఎదరవాళ్ళకి ఎదరవాళ్ళకి అందజేసే ప్రయత్నం చేస్తూ అందరినీ తన సిద్ధాంతంలోకి కన్వర్ట్ కూడా చేయాల్సి ఉంటుంది అటువంటి ఇన్సెక్యూరిటీలో ఉంటాడు వాడు తన సిద్ధాంతంలోకి తెచ్చుకోవాలి ప్రతి వాడిని కూడా ఆ సిద్ధాంతాలకి భావాలకి అభిప్రాయాలకి లోబడి పదముల నిర్వచనములకు బందీయ్యి వీడు బతుకుతున్న వాడికి వీడికి ఆత్మస్వరూపం తెలిసే ప్రసక్తే లేదు అని మనిషి అన్నవాడు సిద్ధాంతములకు భావాలకు బందీ అయి బతుకుతూ ఉంటాడు కాన్సెప్ట్యువల్ ప్రజెన్స్ అని మనం ఆ ప్రెజెన్స్ లో బతుకుతూ ఉంటాం ఇప్పుడు ఉదాహరణకి ఆ భగవద్గీతను శ్రీకృష్ణుడు బోధించిన రోజుని మానవ సమాజము హిందువులు క్రిస్టియన్లు ముస్లింస్ అనే రూపంగా విడిపోయి లేదు అప్పుడు అప్పుడు అలా విడిపోయి ఉండేది కాదు ఇప్పుడు భగవద్గీత వచ్చే ఇప్పుడు మనం భగవద్గీత చదివే నాటికి సమాజము ఇన్ని రకాలుగా మొక్క చిన్నా భిన్నాలుగా మతాల రూపంగా మొక్కలై ఉన్నది ఇప్పుడు భగవద్గీతను బోధించి వాడు ఒక ఇజామును ఖర్చు బోధించాడు అనుకోండి బోధిస్తే ఇప్పుడు నేను పాఠం చెప్తున్నా అమెరికాలో పాఠం చెప్తుంటే ఒక విద్యార్థి పుట్టిన్నాడు నువ్వు చెప్పే పాఠము సర్వాత్మభావాన్ని చెప్తున్నావు నువ్వు నువ్వు హిందూయిజంని నువ్వు ప్రమోట్ చేయట్లేదు అని అడిగాడు అంటే నేనున్నాను నేను హిందూయిజంని ప్రమోట్ చేయట్లేదు హై నేను సర్వాత్మ భావాన్ని చెప్తున్నాను ఆ విధంగా ఓ రకంగా నేను హిందూయిజం ని ప్రమోట్ చేస్తున్నాననే నేను అనుకుంటున్నాను ఎందుకంటే వసుధైవ కుటుంబకం హిందూ ధర్మం యొక్క లక్షణం సర్వము ఆత్మయే అనేది సర్వం కల్వితం బ్రహ్మ అది హిందూ ధర్మము కాబట్టి ఓ నేను హిందూ ధర్మాన్ని ప్రమోట్ చేస్తున్నాను కానీ నువ్వనుకున్న విధంగా మాత్రం నేను ప్రమోట్ చేయట్లేదు ఇది నేను అంటాను అండ్ దిర్ ఫర్ హీ He has an issue with me. He has an issue with me. No problem. He, he so, says to know that I can promote you. Not to know that I, I can promote you. It's because I can promote you. I can promote you. So, my advice, his human is a dream with a extreme пока he doesn't expect inside the adiculum to show almost everything. Black thoughts. కాబట్టి సిద్ధాంతాలకి భావాలకి అభిప్రాయాలకి మీరు కట్టుబడిపోయి అవే సత్యాలనుకుని బ్రతుకుతూ ఉన్నంత కాలం మీకు ఆత్మస్వరూపం తెలియదు ఎతో వాచో నివర్త అర్థం అనుకుంటున్నారో ఆత్మచ్చి విచారం అంటే తలలోతుగా ఉంటుంది ఎనీవే స్వైత్యాది శ్రుతిభ్యష్ట తర్వాత శ్రుతమాగమజ్ఞానం అస్యేవ హీ యస్ భగవృశేభ్యుష్మత్సదృశేభ్యరత్యతిక్రామతి శోకం మనస్తాప ఆత్మవిత్ అయితే మంత్రజ్ఞానమే ఉంది కాని ఆత్మజ్ఞానం లేదన్నాడే ఏమంటే ఆత్మజ్ఞానం లేదని తెలియడానికి కూడా ఆత్మజ్ఞానం అంటే ఎటు తెలుసుండాలి కదండి ఆత్మజ్ఞానం ఎటు కొద్ది గొప్ప ఆత్మజ్ఞానం సుఖదాము తెలియని నాకు ఆత్మజ్ఞానం లేదంటాడా ఇప్పుడు రోడ్డు మీద ఒక ఆయన వెళ్తూ ఉన్నాడు ఆయన్ని ఏమన్నా మీకు ఆత్మజ్ఞానం ఉందా అని అడిగితే ఏమో నాకు అదేం తెలియదు నా జేబులో అలాంటిది ఏం లేదని చెప్పి ఇంతకీ ఇప్పుడు ఈ నారద మహర్షికి ఆత్మస్వరూపాన్ని గురించి ఏ కొద్దో గొప్ప తెలుసుండాలి కనీసం తనకు తెలియదనే అంతైనా తెలుసుండాలి ఆ మాత్రం తెలుసునంటున్నాడు శృతం ఆగమ జ్ఞానం అస్తి ఏవా ఆత్మస్వరూపము అనేది ఒకటి ఉందని దాన్ని వేదం బోధిస్తుందని ఆ మాత్రం జ్ఞానం నాకుంది అధ్యతనే నేను మీ వచ్చా అది కూడా ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఈ యస్మాత్ ఎందువలనగా నాకు అది ఉంది ఎలా వచ్చిందంటే భగవద్షేభ్యుస్మత్ సదృశేభ్య భగవాన్ అంటే మీరు పూజ్యులైన మీ వంటి వారి నుండి నేను విన్నాను ఏమని విన్నారు మీరు తరతి విత అని విన్నాను ఆత్మవేత్త శోకమును తరించును అని విన్నాను ఏమంటే ఆత్మవేత్త ఆత్మస్వరూపము తెలిసిన వాడు శోకమును తరించును అంటే అర్థం ఏంటండి ఇప్పుడు పరుసుపోయి దుఃఖపడుతున్నాడు పరసు పోగొట్టుకుని దుఃఖపడుతున్నాడు ఇప్పుడు వాడికి ఆత్మస్వరూపం తెలిస్తే తరించేస్తాడా దుఃఖం నుంచి తరించేస్తాడు ఏం సందేహం లేదు కానీ అది కాదు అభిప్రాయం అట్లా ఎందుకంటే పరసు పోగొట్టుకుని దుఃఖించి వాడి దగ్గరికి వెళ్ళి మీరు ఆత్మస్వరూపం చెప్పినా అది ఏమి కాదు చాలా హైపోతిటికల్ సిచ్యువేషన్ అది కాదు పరిస్థితి కాబట్టి ఆత్మవిత శోకం తరలి అంటే అటువంటి టాపికల్ ఆన్సర్స్ కాదట్లా అంటే ఒక పరిస్థితులకు అనుగుణమైన పరిస్థితులకు సంబంధించిన వెరీ పర్టిక్యులర్ సిచ్యువేషన్స్ ఉంటాయండి ప్రతివాడి జీవితానికి నా జీవితంలో నాకున్న దుఃఖము ఇది చాలా విలక్షణమైనది నాకే ఉన్న తప్పించవరికీ లేదు అని అనిపించే దుఃఖాలు ఇవ్వకుండా ఉంటాయి వాటికి పరిష్కారం ఏముండదు ఇప్పుడు ఆత్మస్వరూపం బోధించేస్తే పరిష్కారం ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది నేను నల్లగా ఉన్నాను కాబట్టి అందంగా లేనని దుఃఖిస్తూ ఉంటుంది అమ్మాయి ఆ అమ్మాయికి ఆత్మస్వరూపం బోధిస్తే ఎక్కడ కుదురుతుంది అలాగా ఆ సమస్య పరిష్కారం అవుతుందా అలా అనుకున్న విధంగా అవదు ఏదో ఫైర్ అండ్ లవ్లీ క్రీమ్ రాసుకుంటే నలుపు తగ్గి ఏదో అయింది ఆ విధంగా అవదు మీరు ఏ పరిష్కారం కోసం చూస్తున్నారో అది దొరకదు అది అది ఇవ్వడానికి ఇక్కడేమన్నా ఇదే మంత్రాల తంత్రాల ఇదేమన్నా అలాంటిదేం కాదు ఇది అలా మంత్రాల తంత్రాలు గాడ్ మ్యాన్ నేను చెప్పాను ఇప్పుడు ఒకళ్ళు నా దగ్గరకు వచ్చారు మాకు సంతానం లేదు మీరు ఏదైనా అనుగ్రహించాలి మీరు ఆశీర్వేదనం నేను ఆశీర్వేదనం అంతవరకు చేస్తాం కాదు ఆత్మ ఆత్మజ్ఞానానికి దానికి మీరు ముడి పెట్ట ఎందుకంటే నేను ఆత్మస్వరూపాన్ని బోధించాననుకోండి బోధిస్తే మీకు ఏం తెలుస్తుందంటే సంతానం ఉంటే నేను కృతార్థుడనని సంతానం లేకపోతే నేను అకృతార్థుడనని ఇది భ్రాంతి ఈ భ్రాంతి నుంచి మనం బయటపడాలి అని మాత్రమే తెలుస్తుంది అంతే అంతేగాని సంతానం కలగటానికి అది పరిస్థితి కాదు కాబట్టి ఇక్కడ ఆత్మస్వరూపం వల్ల సమస్యల పరిష్కారము శోకానికి పరిష్కారం మీరు అనుకున్న రీతిలో రాలదు మరి ఎలా వస్తుంది అంటే చూడండి మనస్సులో ప్రతి వడికి తాపం ఉంటుంది ఓ ఉంటుంది ఎందుకుంటుందంటే అనేక రకాలుగా ఉంటుంది మనిషి ఏమనుకుంటాడంటే నేను ఏదో పోగొట్టుకున్నాను అని బాధపడుతూ ఉంటాడు ప్రతివాడు కూడా ఓ మహాత్ముడు చెప్పారు నాతోటి నేను పోగొట్టుకున్నానని ప్రతివాడు బాధపడుతూ ఉంటాడు వాస్తవంలో మనం పోగొట్టుకున్నది ఏది లేదు వాడు తనలో తాను తరిచి చూసుకుంటే తాను పోగొట్టుకున్నది ఏమిటి అని గనక చూసుకుంటే వాడికి అర్థమైపోతుంది నేను నాది అనదగ్గది నేను పోగొట్టుకున్నది ఏది లేదు అని అర్థమవుతుంది తర్వాత నేను పొందలేకపోయాను అని ఒక మనస్తాపం అది కూడా వాడు ఆత్మస్వరూపాన్ని తరచి చూసుకుంటే నేను పొందాల్సింది గాని పొందాల్సిండి పొందలేకపోయినది కానీ ఏది లేదు అనే విషయం స్పష్టంగా తెలిసిపోతుంది అది స్పష్టంగా తెలిసిపోతుంది అది తెలిసిపోగానే మీ తాపం పటాపించలేకపోతుంది ఇంకా తాపమే ఉండదు కాబట్టి ఆత్మస్వరూపం అంటే ఆ మీకు కృతార్థ బుద్ధిని కలిగిస్తుంది అని నేను విన్నాను విన్నానే గాని నాకు అనుభవాదికి రాలేదు మీరు అనుగ్రహించండి అని నారద మహర్షి సమత్ కుమార్తో అంటాడు చాలా గొప్ప ప్రసంగం రేపు మళ్ళీ కొనసాగింది ఓం నమదర్ పూర్ణాత్పూర్ణమాదాయ పూర్ణమైవశిష్యే శాంతిశాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరిస్వత శ్రీకృష్ణార్పణమస్త